్రీస్తు నామం బట్టి ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉంటున్నాం ప్రభా రాన ఉన్న బిడ్డలని మీరు త్వరగా రప్పించండి మీ నామం మహిమార్థమై ప్రభా ధ్యానిస్తున్న వాక్యాలని హృదయంలో భద్రపరుచుకొని ఓ రాజా బలపడి స్థిరపడి మీ కొరకై ప్రభు తుది శ్వాస వరకు ప్రభు ముందుకు నడిపింపబడాలా మీ ఆత్మ శక్తి బలం చేత మీరే సహాయం దయచేయండి ప్రభు మా ముందు మీరు నడిపించండి ప్రభా మీరే మా కొండ కోట మా ఆశ్రయ దుర్గమేసు ప్రభు పరిషుధరా గొప్ప పాత్రడా స్తోత్రాసుడా మీకు వందనాలు ప్రభు దేవా మీరు ఆకడనంతరం వరకు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా కష్టాలు నష్టాలు వచ్చినా కానీ ప్రభు మే దేవా విడిచిపెట్టడానికి వీలేదు ప్రభు మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత నడిపించి మీ నామం మహిమార్థమే దేవ అనేకులని ప్రభు మీ మహిమలోకి నడిపించాలా ప్రభు ఈ యొక్క తీర్మానంలో ప్రభా మమ్మల్ని బలపరచని ప్రభా స్థిరపరచండి ప్రభా జీవితం దయచేయండి ఈ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలి ప్రభా భయపడడానికి వీలేదు ప్రభ జడియడానికి వీలేదు ప్రభా అది ఎట్టి పరిస్థితుల్లో ముట్టడానికి వీలేదు ప్రభావ మా చుట్టూ మీ దేవదల కాపుదల భద్రత దయచేయండి ప్రభా మేము మాత్రం ప్రభావం మేము ముందుకు నడుస్తాం మీ యొక్క పనులు ఒక జ్ఞానం చేత మీ యొక్క వివేకంతో ప్రభావం మీరు మమ్మల్ని నడిపించండి ఏసో ప్రభావం మీరే మాకు తోడుగా నీడగా ఉండి ద్వారా మైం పొంది వాక్యం చేత మీరే మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థన చేస్తున్నాం తండ్రి పాట పాడుస్తాం నీచేతిలో రొట్టిను నేనయ్యా వీరు ఏ నీ చేతిలో రొట్టిను నేనయ్యా వీరు ఏ వీరు ఏ శీర్వదించు ఏ వీరు ఏ సయ్యా ఆశీర్వదించుము ఏ సయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏ సయ్యా నీ చేపిలో రొట్టెను నేనయ్యా వీరు ఏ సయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాహ్మును ఆశీర్వదించితివి అబ్రాహముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివీ అబ్రా హాముగా మార్చితి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏ శయ అలయా కోబును నీవు పిలచిటివి అన్నాడు ఆశీర్వదించి తివీ ఇజ్రాలుగా మార్చితివి అలయా కోగును నీవు పిలచితివి అన్నాడు ఆశీర్వదించి తీస్రా ఏలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏసయ్యా నీ చేతిలో ను నేనయ్యా వీరు ఏ హింసకుడు దూషకుడు హాని కరుడైన సౌలును విరచితివీ పౌలుగా మార్చితీవీ హింసకుడు దూషకుడు హాని కరుడైన విరచివీ పౌలుగా మార్చితి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు వీరు ఏ సయ్యా ఆశీర్వదించుము ఏసయా వీరువూ ఆశీర్వదించుము ఏసయా నీచేతిలో రొట్టెను నీనయ్యా వీరు ఏ సయ నీ చేతిలో రొట్టెను నీనయ్యా వీరు ఏ సయ వీరు ఏ సయ సో మచ్ దిలీప్ అన్న థ్యాంక్ ఒక పాట పాడం అక్కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూత ప్రభువాన్ని శ్రమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచు నపుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించు నపుడు పగలుచున్నది హృదయం అను తూ తలు విలపించు చు ప్రదించు ధ్వని అను తోటలో విలపించు చు ప్రదించు ధ్వని నలువైపులా వినబడుచున్నది అగ్లుచున్న విమరుదయములు కలుగుచున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగలుచున్న విమారుదయములు కలుగుచున్నది దూకం కల్వారి ప్రేమను తలుంచున్నప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని స్వయమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైన గోటినాను అనేక నిందలు మోపినను తెలువ పైనటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించిన ప్రియూరాజ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మార్నించుటకై ప్రార్థించి నా ప్రియే సూరజ నీ ప్రేమ పొగాడేదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును వలె మాచుటకై నీ జీవమును నీచితివే మమ్మును వలే మాచుటై నీ జీవమును నీచితివే నీల మటుకు సమర్పించిటి విని కరములలో మమ్మును నడిపించుము నీళ్ళ మటుకు తగ్గించుకొని సమర్పించిటి విని కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచున్నప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని ప్రేమాలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం హృదయం ప్రైజ్ ప్రభ్రదర్ థ్యాంక్ యూ మీరు ఒక పాట పాడండి అక్కా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అబ్బాయి పేరు జస్వంత్ తనకి బ్లడ్ కౌంట్స్ దగ్ని అంతా హాస్పిటల్లో ఉన్నాడు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా రావాలా దేవుడు ఆయన్ని ముట్టి తాకి స్వస్థపరచాలా ఆ కౌంట్స్ ఇంక్రీజ్ అవ్వాలని ఆనక్క ప్రేయర్ చేసేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొని చెయ్యండి అక్క ఇప్పుడు చేస్తారు కదా వాక్యమైనా కానీ అందరం చేద్దాము ఈ పరిశుధ్ర బ్రదర్ ఏడక్క ఏమో బ్రదర్ కట్టేమో నాకు కూడా అంతే పరిశుద్ధ్రా బ్రదర్ జాయిన్ అయిన జస్వంత్వంత్ అదే ఇప్పుడు కాదు ప్రేయర్ అయినాక మీరు చేయండి మీ చేసేటప్పుడు ఇప్పుడు ఒక పాట పాడు బ్రదర్ తర్వాత వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది శ్రావణ్ హలో ఆ వినిపిస్తుంది శ్రావణ్ హలో హలో శ్రావస్తుంది నీ కృప నాకు చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను నీ కృప లేనిదేనే బ్రతుకలేను జలరాసులన్నీ ఏకరాసిగా నిలిచిపోయనే నీ జనులయదుట జలరాసులన్నీ ఏక రాసిగా నిలిచిపోయనే నీ జనులయదుట అవిభూకంపాలే అయినా పెను తూఫానులే అయినా అవిభూకంపాలే అయినా నేను తుఫానులే అయినా నీ కృపయే శాసించునా అవి నీ కృపయే శాసించునా అవి నీ కృప నాకు చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను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 ఏర్పరుచుకొని నన్ను పిలచితివా నీ పిలుపే స్తిర స్థిరపరచేనే నీ కృపయే బలపరచేనే నీ పిలుపే స్తిర స్థిరపరచేనే నీ కృపయే బలపరచేనే నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృపా నీ కృప బ్రతుకలేను నీ కృపా చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను నీ కృప లేనిదేనే బ్రతుకలేను నా జన్మ భూమి వికటించగా मारने मरभूि ना जन्म भूम वि मारेने मरभूमि नी कौ नु दाचेनेग दाचेने दाचेने నీ త్యాగమే నన్ను దోచేనే నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృప నాకు చాలును నీ కృపలే బ్రతుకలేను నీ కృప లేనిదే నే బ్రతుక లేను నీ కృప లేనిదని బ్రతుకలేను నీ కృప లేనిదే నీ బ్రతుకలేను అలాగే థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడందరికీ ప్రైజ్ లాడు బ్రదర్ ఇంకా మనం వాక్యంలోకి వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది బ్రదర్ వాయిస్ వినిపిస్తుందా ప్రేర్ చేసుకొని వాక్యం ధ్యానించుకున్నాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి తండ్రి నీకే స్థుతులు నాయన తండ్రి ప్రభా అవును ప్రభా ఈ గడిచిన కాలం తండ్రి ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో తండ్రి ప్రభా నీ కంటి పాప కాచి కాపాడి ఇది తండ్రి నీ యొక్క నూతనమైన కృప శక్తి బలం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వాదనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో నా తండ్రి ఏస్తయ్యా నీకే యుగ కలుగును గాక హలే తండ్రి ప్రభా ఇదిగో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా తండ్రి నా స్థానంలో నువ్వు ఉంటే మాతో ఎట్లా మాట్లాడతావో ప్రభా మీరే మీ వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా మాట్లాడండి మీ పశుదాత్మ నడిపింపు అభిషేకంతో నాయన నింపినైనా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అత్తై సు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును కాబట్టి చూడండి మనకి ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి అడగాల కదా ఇప్పుడు మనం జనరల్ గా ఈ లోకానుసారంగా చూసుకుంటే మనం మంచిగా ఏదన్నా అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా కొట్టుకే పోవాలా అక్కడికి పోతాం ఎందుకంటే మనకి కొన్ని నీడ్స్ ఉన్నాయి కాబట్టి వాటి నిమిత్తం అక్కడికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినంత మాత్రాన నీకు నువ్వు వెళ్ళింది నీకు దొరుకుతుందా నీ నోరు తెరిచి అక్కడున్న ఎవరైతే ఉన్నాడో ఆ వర్తకుడు ఎవరైనా కావచ్చు కదా అతని దగ్గరికి వెళ్ళి పలాంది నాకు కావాలా పలాంది నీకు కావాలా కాబట్టి దాని అవసరం నిమిత్తం నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన అడిగితే అది ఆయన విని నీకు ఏది అవసరమో అది ఆయన నీకు ఇస్తాడు కాబట్టి ఆ రీతిగా నీకు అవసరమో అది పొందుకుంటావు ఏదైనా గాని చూడండి ఈ లోకంలో ఏది మనకు అవసరం మనం అడుగుతాం ఎవరి అయితే అది దొరుకుతుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడుగుతాం కాబట్టి చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు షాప్కి వచ్చి నిలబడినంత మాత్రాన ఆ షాప్ అతనికి తెలుస్తుందా నువ్వేం నిమిత్తం వచ్చినావు కదా కాబట్టే చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం అడగాల కదా ఈ రోజు లోకమంతా అడుగుతున్నారు వెతుకుతున్నారు ప్రయాసపడిపోతున్నారు అంతా వాళ్ళ మనసు అంతా శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు వాటిల్లో అవి పొందుకొని ఆనంద పడతారు ఆ రీతిగా మేము దేవుణంలో పాలించినాం అభివృద్ధి పొందినామని చెప్తున్నారు కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అనేది వాళ్ళు ఎప్పుడు గ్రహించరన్నట్టు ఈరోజు ఫలించడం అంటే అభివృద్ధి పొందడం అంటే దీవించబడ్డం అంటే ఆశీర్వాదింపబడ్డమంటే మంచిగా నేను ఇల్లు కొనుక్కున్నాను మంచి ఉద్యోగం వచ్చింది మంచి కారు వచ్చింది అది అవన్నీ నువ్వు పొందుకున్నావు ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి అవే ప్రాయసపడి అడిగినావు కాబట్టి నువ్వు ప్రతి నిమిషం నువ్వు చేసే ప్రార్థనలో ధాన్య జ్ఞాపకం చేసుకొని పదే పదే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు అదే పొందుకుంటున్నావు అదే రీతిగా ఆయన పకా పండగ సమయంలో కూడా ఆయన దగ్గరికి అనేకులు వచ్చినారు వాళ్ళందరూ పొందుకొని వెళ్ళినారు ఆయన మీద విశ్వాసం ఉంచినారు ఎందుకంటే వాళ్ళ రోగాలను బట్టి లేదంటే వాళ్ళ స్థితిని బట్టి బంధకాలను బట్టి వచ్చినరు పొందుకున్నారు కానీ ఆయన వారి వశం అవ్వలేదు కదా కాబట్టి చూడండి ఈరోజు మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి ఏం పొందుకుంటున్నాం ఈ రోజు నీ వెతుకుట దేని గురించి ఉంది ఈ లోకంలో ఎదుగుదల కోసం ఉందా ఆయనలో ఎదుగుదల కోసం ఉందా కాబట్టి చూడండి ఇది మనం గ్రహించుకోవాలా కదా అడగడం అంటేనే ప్రార్థన చేయడం ప్రతిది కదా మన ప్రభు కూడా అడిగేండు ప్రార్థన చేసేయండి ప్రతి విషయంలో కదా ఐదు రోజులు రెండు చేపలు అంతమందికి ఆహారం పెట్టాలా కాబట్టే ప్రార్థించండు అవి అయినాయి కాబట్టి చూడండి ఎందుకు ఈరోజు మన ప్రభు ఈ మాట చెప్తుందంటే మనం నిజంగా ఏది అడుగుతున్నాం దేవుణ్ణి ఏది వెతుకుతున్నాము ఒక రోజు ఒకసారి మనం మనం ప్రశ్నించుకోవాలా కదా చూడండి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగిన ఫలము ఇస్తాడని నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి వెతికిన వాళ్ళు ప్రతి వాళ్ళు పొందుకుంటారు కదా కాబట్టి అడుగు ప్రతివాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును కాబట్టి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఈరోజు లోకమంతా చూడండి నాకు ఈ రోగం ఉంది నాకు ఈ అనారోగ్యం ఉంది నాకు ఈ సమస్య ఉంది అడుగుతారు దాని నుంచి పొందుకుంటారు మళ్ళీ యథావిధిగా మళ్ళీ లోకానుసారంగా నడుచుకుంటారు మళ్ళీ అవే సమస్యలు అవే మళ్ళీ రిపీట్ అవుతాయి మళ్ళీ ప్రార్థిస్తారు మళ్ళీ పొందు చూడండి ఇది ఎట్లా ఉంది జీవితం అంటే మనమే గ్రహించాలా ఈరోజు క్రైస్తవ జీవితము విశ్వాసులంతా ఇదే కానీ ఇక్కడ మన ప్రభు చెప్తుంటూ లోకాసు వార్త పదకొండో అధ్యాయంలో పదమూడో వచ్చనంలో ఇది అడగాల మనం ఏమని పరలోకమంద మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను కదా ఈరోజు మనం అడిగే ప్రతి ప్రార్థనలో ఏం అడుగుతున్నాం కదా ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అందులో అనుమానమే లేదన్నట్టు కదా తన్ను అడుగువారు ఎవరైనా కావచ్చు వాక్యం చెప్పే నేను కావచ్చు వినే మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన ఎందు నమ్మిక ఇంచి విశ్వాసం ఉంచి ఆయనకు వరకు సమర్పించుకొని ప్రయాసంతో ఉన్న వాళ్ళందరూ అడిగితే ఆయనకి ఏమీ భేదం లేదు కదా స్త్రీ పురుషుడని భేదం ఉండదు కులాలు మతాలు ధనికుడు పేదవుడు కదా ఈ లోకంలో ఉంటాయి రిస్ట్రిక్షన్స్ అన్ని కానీ ఆయనలో లేనే లేవు కదా నీలో ప్రయాసం ఉండాలా నీకు ఆశ ఉండాలా ముందు కదా ఆశ ఉంటేనే కదా అది ఎక్కడ దొరుకుతుందో దాని దగ్గరికి వెళ్ళి అడుగుతావు కదా కాబట్టే చూడండి ఈ రోజు లోకమంతా మనం పరిశుద్ధాత్మను అడగాల ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నువ్వు శరీరానుసారంగా నడుచుకోవు నీలో శరీర సంబంధమైన క్రియలు కానీ గుణాలు కానీ నీలో కనిపించనే కనిపించదు కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే ఆయన నీతో ఉంటేనే నీకు ప్రొటెక్షన్ అన్నట్టు నువ్వు ముద్రించబడతావు కాబట్టి చూడండి ఈరోజు అందరూ ఈ రోగం వచ్చింది ప్రభా ఇది స్వస్థపరిచంటారు ప్రార్థన చేసుకుంటారు ఆ రోగం స్వస్థత పొందుతుంది తర్వాత మళ్ళీ యథావిధిగా జీవిస్తారు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది అంతా నిర్లక్ష్యమైన జీవితం అన్నట్టు అందుకు హోలీ స్పిరిట్ అనైటింగ్ ఎందుకు ఉండాలంటే నువ్వు ఓలీ స్పిరిట్ అనైటింగ్ నీలో ఉంటే ప్రతి విషయంలో ఆయన నీకు చెప్తాడు కదా నువ్వు ఎట్లా నడుచుకోవాలా ఎట్లా మాట్లాడాలా ఏ రీతిగా ముందుకు పోవాలా ఏ రీతిగా ఈ శ్రమను జయించాలా ఎట్లా దీని నుంచి బయటపడాలా ఎట్లా వాళ్ళతో మాట్లాడాలా ఎట్లా నువ్వు నడుచుకోవాలా ప్రతి సంస్థము ఆయన బోధకుడు కదా మన ప్రభు కాబట్టి ఆ బోధకుడు నీలో ఉండి నీకు బోధిస్తూ ఉంటాడు అన్నట్టు నువ్వు ఎట్లా నడుచుకోవాలన్నట్టు కాబట్టే చూడండి మనం ప్రతి విషయంలో ప్రతి క్షణం మనం చేసే ప్రార్థనలో ప్రతి దినం పరిశుద్ధాత్మ అనే దాని కొరకు మనం ప్రయాసపడాలా ఆ వరం కొరకు ప్రయాసపడాల నేను నిన్న అడిగినాను నేను పొందుకున్నానంటే నిన్న పొందుకున్నాం ఈ రోజు మీ స్థితి ఉందో కదా కాబట్టి చూడండి లూకాసు వార్త ఇరవై నాలుగులో నలభై తొమ్మిది ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదకి పంపుచున్నాను మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను కదా కాబట్టి అందుకే బాప్తీశమిచ్చు యుహాను నా వెనక వచ్చు వాడు శక్తిమంతుడు ఆయన నీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసమిస్తుంటే కాబట్టి చూడండి ఆయన ఈ లోకంలో మరణించి ఆయన పునరుద్ధాడు తిరిగి లేచిన తర్వాత ఆయన ఆత్మ ద్వారా మనతో ఉంటాడు అదే రీతిగా ఆ ఆయన ఉన్నాడు ఆయన శిష్యులతో ఉన్నాడు ఆయన చెప్పిండు నేను మరలా వస్తా మిమ్మల్ని అనాథలుగా విడవను ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు అనాధవే నువ్వు ఎందుకు పనికిరాని వాడివే కదా ఎందుకంటే నీకు శక్తి లేకపోతే ఎట్లా పోరాడగలుగుతావు పోలీస్ స్పిరిట్ అనైటింగ్ లేకపోతే నువ్వు ఎట్లా పోరాడగలుగుతావు ఎట్లా జయించగలుగుతావు అందుకే కదా మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడంటే నీలో ఆయన ఉంటేనే నువ్వు ఈ లోకాన్ని జయించగలవన్నట్టు నీ శరీరాన్ని శరీర సంబంధమైన కోరికలు సమస్తము నువ్వు జయించగలవన్నట్టు నీలో ఆయన లేకపోతే నువ్వు నువ్వు జయించలేవు ఎందుకంటే నీలో స్థిరత్వం అనేది ఉండదు ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో స్థిరత్వం ఉండదు శ్రమ తగిలినప్పుడు భక్తి చూపిస్తారు విశ్వాసం చూపిస్తారు ఎప్పుడైతే ఆయన కనికరం గల దేవుడు జాలి గల దేవుడు ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టి నీ మీద ఆయన జాలిపడి నీ మీద ఆయన కరుణ చూపించి నీకున్న శ్రమ నుంచి విడిపిస్తే నువ్వు మళ్ళీ యథావిధిగా జీవిస్తావు అన్నట్టు అదే మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం ప్రార్థనలో ఆయన పరిశుద్ధాత్మను మనం అడిగితే ఆయన మనలో ఉంటే నువ్వు ఏ విషయంలో తప్పిపోవు ఏ విషయంలో నువ్వు ఆయనకి అవిధేత కనపరిచే పని చేయనే చేయవు ఎందుకంటే ఆయన ఆలోచన కర్త నీలో ఆయన ఉంటే ఆ శ్రమలు ఆ పరిస్థితిలో నువ్వు ఎట్లా ముందుకు పోవాలో నీకు ఆలోచన చెప్తాడు ఆయన కదా కదా కాబట్టి చూడండి ఈరోజు అందరూ అడుగుతున్నారు వెతుకుతున్నారు కానీ మనము అడిగితే మన ప్రభు ఆత్మను అనుగ్రహ అనుగ్రహించమని అడగాల ఆయన ఖచ్చితంగా నిశ్చయముగా అడుగు ప్రతి వాడికి ఆయన అనుగ్రహిస్తానంటాడు కాబట్టి నువ్వు పరిశుద్ధ అభిషేకం నీలో లేకపోతే నువ్వు శక్తి కలిగి నువ్వు చేయలేవన్నట్టు కదా కాబట్టి చూడండి ఇక్కడ అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినము ఆయన వారిని కలుసుకొని ఆయన శిష్యులు ఆయన వెంబడి ఆయనని వెంబడించి ఆయనతో ఉన్నప్పుడు చెప్పిండు మీరు ఈ పట్టణంలోనే నిలిచి ఉండి ఆ శక్తి పొందే ఆయన చెప్పిండు ఆయన ఎప్పుడైతే శిలువ మరణం పొంది ఆయన పునరుద్ధానుడై లేచి లేచిన తర్వాత ఆయన వాళ్ళకి ప్రత్యక్షం చెప్తుండు ఏమని ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను మీరు ఎరుషలేమ నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి కదా ఈరోజు ఎవరు ఆ రీతిగా ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నారు ఎక్కడ ఆ రీతిగా సంఘాల్లో ఎక్కడ బోధిస్తున్నారు హోలీ స్పిరిట్ అనయింటి గురించి అప్పుడు ఎట్లా నువ్వు ఆత్మానుసారంగా నీ మనసు ఉండగలుగుతావు ఎట్లా ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోగలవు కదా కాబట్టి ఈరోజు ఆ రీతిగా ప్రకటించే లేరు ఆ రీతిగా చూడండి ఈరోజు క్రైస్తవ లోకం ఉంది కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు చెప్తుందంటే మనం చెప్పాల ప్రతి ఒక్కరికి ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకోమని ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు లేకపోతే నువ్వు బలహీనమైన నీలో శక్తి ఉండదు నువ్వు సేవ చేసినా కానీ అది మాటలతోనే ఉంటది కానీ శక్తితో ఉన్నది కాదు కదా కాబట్టే చూడండి ఈరోజు మనం ప్రతి నిమిషము ఈ వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకోవాలా అప్పుడే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ను ధైర్యంగా ఉండగలుగుతావు ఎన్ని వచ్చినా కానీ నువ్వు నిలబడగలుగుతావు నువ్వు ధైర్యంగా వాటిని పోరాడగలవు ఎందుకంటే నీలో శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి కాబట్టి చూడండి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అపస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కదా ఈరోజు అడుగుతా ఉన్నారు అడుగుతా ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఈ శక్తి లేకపోతే నువ్వు బలహీనమైన వాడివే కదా ఈ లోకంలో నువ్వు నీ కళ్ళలో నీ కళ్ళను కంట్రోల్ చేసుకోవాలంటే ఈ ఓలీ స్పిరిట్ అనయింటికి లేకపోతే నీ కళ్ళు సరిగా ఉండవన్నట్టు నీ కళ్ళు ఎప్పుడు అపగత్రంగానే చూస్తుంది ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు శరీర సంబంధమైన కదా కాబట్టి నీ శరీరం ఈ లోకం సంబంధించింది కాబట్టి అది నేను పాపానికే నడిపిస్తుంది కదా నీ నోటి తీరు అట్లనే ఉంటుంది నీ ఆలోచనలు ఎప్పుడు ఇతరుల పట్ల కదా కాబట్టే చూడండి మనకు శక్తి ఉన్నప్పుడే మనం చూసే చూపులు కానీ ఆలోచనలు కానీ మన తలంపుల విషయంలో కానీ నడవడిక ప్రవర్తన అంతా ఆయన ఆత్మానుసారమైన దేవుడు కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావు అది నీకు నిత్య జీవం ఇస్తుంది కాబట్టి నీలో శక్తి ఉంటే నీకు నీ కళ్ళను ఒకవేళ అది పాపంలోకి నడిపించినా ఆయన నీలో ఉండి నీకు బోధిస్తాడు ఇది రాంగ్ అని చెప్తాడు అప్పుడు నువ్వు గ్రహించుకొని నువ్వు పక్కకెళ్ళిపోతావు ఆయన నీలో లేకపోతే చూడండి నీలో దుష్టుడే ఉంటాడు కదా శరీరం అంటేనే ఈ లోక సంబంధమైనది ఈ లోకంలో ఉన్నది వాడే కాబట్టి వాడే నీలో ఉండి వాడి క్రియలు వాడి ఆశలన్నీ నీ ద్వారా నెరవేర్చుకుంటాడు కదా కాబట్టే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందిదురు కనుక మీరు ఎరుశలేములను యూదయ సమరయ దేశాల ఎంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను కాబట్టే అపోస్తులు ఎందుకు ప్రభుని ఆ రీతిగా ఆయన సువార్తని ప్రకటించగలిగినరు ఆయన సువార్తని ఈ సృష్టి మొత్తం విస్తరించగలిగినరు అంటే వీళ్ళు ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నారు కాబట్టే అందరూ ఈ లోక సంబంధంగా పండగలు చేసుకుంటే వీళ్ళు మాత్రము ఆయన చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఆ మాటను జ్ఞాపకం చేసుకొని వీళ్ళు ఏం చేసిన్రో తండ్రి వాగ్దానం కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని వాళ్ళు వాళ్ళ హృదయంతో వాళ్ళు అడుగుతున్నారో అప్పుడు వాళ్ళు దేవుని ఆత్మ పొందుకొని వాళ్ళ సేవలో వాళ్ళు విశేషంగా సేవ చేయగలిగినారు కదా ఎట్లయితే ప్రభు కుంటి వారిని గుడ్డి వారిని మూగవారిని చెవిటి వారిని వీళ్ళు కూడా ఆ రీతిగా చేయగలిగినారు కదా దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉంటే చూడండి ఆ కుంటివాడు ఏమంటున్నాడు వీళ్ళని చూసి వాడు ఇల్లక సంబంధమైన వాడు కాబట్టి వాడి మనసు ఇల్లుక సంబంధమే కాబట్టి వాళ్ళు ఇచ్చే కానుకల మీద వాడు మనసు ఉంది కానీ వీళ్ళేం చేసిండ్రు వీళ్ళ పరిస్థితి అది లేదు కాబట్టి వీళ్ళకి కలిగి మన ప్రభువే కదా ఆయనలో వాళ్ళలో ఉన్నది ఆయనే కాబట్టి వాళ్ళు ఆ నామంలో ప్రార్థించినారు కాబట్టి వాడు స్వస్థత పొందిండు కదా తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి బెదిరించినా వాళ్ళు ఎక్కడా భయపడలేదు పిరికితనంగా ఉండలేదు కదా ఎందుకంటే మనలో హోలీ స్పిరిట్ అనైంటింగ్ లేకపోతే మనలో ఖచ్చితంగా పిరిగితనమే వస్తుంది అందుకే దేవుడు ఆత్మ కనుక చూడండి ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిండు కానీ పిరిగితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు కాబట్టి అపస్తులు ఎవరు పిరిగితనంగా లేరు ఎందుకంటే వాళ్ళు బలంగా ఉన్నారు శక్తి కలిగి ఉన్నారు ఎందుకంటే శక్తి కలిగిన దేవుడినే వాళ్ళు ధరించుకొని ఉన్నారు ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిలో మన ప్రభువే ఉన్నాడు కాబట్టే వాళ్ళు వాక్యం ప్రకటించినా వాళ్ళు ఏది చేసినా అది అద్భుతంగా ఆయన మహిమ కొరకే జరిగింది ఎందుకంటే మహిమ కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు వాళ్ళలోనే ఉన్నాడు కాబట్టి ఈరోజు లోకంలో ఎక్కడ ఎవరు ఆ రీతిగా ప్రయాసపడుతున్నాం పోలీస్ పీరియటింగ్ అనైటింగ్ లేకపోతే ఎట్లా మనము ఈ లోకంలో ఆయన వరకు సాక్షిగా నిలబడగలం చూడండి మనల్ని చూస్తే నువ్వు పర్ఫెక్ట్ అని ఎవరన్నా నీ గురించి చెప్పగలిగేటట్టు నిజంగా నీ ఆత్మీయ స్థితి ఉందా ఏ విషయంలో నీ మీద నింద లేకుండా ఏ విషయంలో నీ ప్రవర్తన సరి లేకుండా నీ గురించి ఎవరైనా కావచ్చు అన్నిలైనా కావచ్చు నీ తోటి సేవకులైనా కావచ్చు ఎవరైనా నిన్ను చూస్తే నీ మీద ఏమీ లేదు నీలో క్రీస్తు అని ఉన్నాడని చెప్పేలాగా నీ సాక్ష్యం ఉందా నా జీవితం కూడా ఆ రీతిగా ఇంకా లేదు ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టే మనం కూడా పరిపూర్ణత అవ్వాలా పరిపూర్ణత అవాలంటే ఆయన శక్తి మనం పొందుకోవాలి ఆయన ఆత్మ మనకి అనుగ్రహం అది ఎప్పుడైతే మనం అడిగినామో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని అది మనం ప్రార్థించిన ప్రతిసారి నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభావా నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభావా అంటే అప్పుడు ఆయన నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి నీ మనస్సు ఏందో నువ్వు దేని మీద ఆశించి అడుగుతున్నావో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆత్మ నీ మీదకి బలంగా వస్తుంది అప్పుడు నువ్వు శక్తి కలిగి ఉంటావు కాబట్టి చూడండి అంత్య దినంలో ఎందు కార్యము రెండో అధ్యాయము పదిహేడో వచ్చినము అంత్య దినందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవనులకు దర్శనము కలుగును మీ వృద్ధులు కళలు కందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదరు ఈ రోజు ఎందుకు చూడండి ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళు అయిపోయినా నలభై ఏళ్ళు అయిపోయినా నీ కాల ముగించే వరకైనా నువ్వు పోయి వినేవాడిలాగానే నీ స్థితి అయిపోయింది ఈరోజు లోకంలో అట్లనే ఎందుకంటే వాడు వెళ్ళి అక్కడ వినే కాడ అక్కడ ప్రకటించే బోధకుడు ఏ రోజు నువ్వు ఆత్మ పొందుకోవాలా నువ్వు శక్తి పొందుకోవాలా నువ్వు ఆయన సువార్థని ప్రకటించాలా నీకు అలాంటి పిలుపు ఉంది దాన్ని నిత్యం చేసుకొని జాగ్రత్త పడాలా నువ్వు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలా అప్పుడే నువ్వు ఆయన సువార్థని ప్రకటించగలవని ఆ రీతిగా ఎక్కడ ప్రకటించాలి ఎందుకంటే అంత స్వార్థం అన్నట్టు కదా ఈరోజు మనుషులంతా ఉచితంగానే పొందుతున్నారు కానీ ఉచితంగా ఇవ్వాలని ఎవరుకుంది అంత స్వార్థము కదా ఎందుకంటే నీకన్నా నేను ఎక్కువైపోతే నీకెక్కడా గిల్టీ వస్తుంది కదా అంతా ఈ లోకమంతా అలానే తయారైంది కాబట్టి ఎవరు ఆయన వాగ్దానాన్ని విస్తరించలేకపోయినారు కదా ఆయన వాగ్దానాన్ని విస్తరించలేకపోయినారు కాబట్టి మన మనం ముఖ్యంగా మనం చెప్పాల్సింది నువ్వు వాళ్ళకి శరీర సంబంధంగా ఎన్ని మాటలైనా చెప్పు వాళ్ళ స్థితి అట్లానే ఉంటది కదా నువ్వు పదేళ్లుగా పోయి అదే వాక్యం చెప్పు వాళ్ళు అట్లానే ఉంటారు నువ్వు ముప్పై ఏళ్ళ తర్వాత వెళ్ళు వాళ్ళు అట్లానే ఉంటారు ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది వాళ్ళు పొందుకోకపోతే ఎక్కడ వేసినా గొంగలి పురిగిలాగా వాళ్ళు అట్లానే ఉంటారు అట్లానే జీవిస్తుంటారు అదే సత్యం నమ్ముకుంటారు ఎందుకంటే పరిశుద్ధాత్మడే మనల్ని సర్వ సత్యంలోకి నడిపించగలడు కదా అది వాళ్ళు పొందుకోలేనప్పుడు ఎట్లా సత్యంలోకి నడపగలరు కాబట్టి వాళ్ళ జీవితాలు ఈరోజు క్రైస్తవుల జీవితాలన్నీ అట్లానే ఉన్నాయి కాబట్టి చూడండి మనము చెప్పాలా ఆయన వాగ్దానాన్ని ఆయన మరణించి పునరుద్ధునుడై సజీవులుగా ఆయన వాళ్ళకి కనబరుచుకొని ఆయన చెప్పిన మాట ఇదే కదా కాబట్టే వాళ్ళు ఆ వాగ్దానాన్ని కనిపెట్టుకున్నారు శక్తి పొందుకున్నారు కదా కాబట్టి మనం కూడా మన సేవలో చూడండి మనుషులకి చెప్పాలా పరిశుద్ధాత్మ గురించి చెప్పాలా ఏసుక్రీస్తు నామం గురించి చెప్పాలా ఎందుకు ఆ నామం అంటే చూడండి ఆ నామంలోనే నీకు శక్తి అన్నట్టు ఆ నామంలోనే నువ్వు ఈ లోకంలో ఆయనని పొందుకోగలవన్నట్టు కానీ ఈరోజు అంతా ఆయనని తృణీకరించేసినారు ఎందుకంటే ఏ రోజు ప్రవచనాలు వాళ్ళు ఆయన పరిశుద్ధాత్మ అనే వరము పొందుకొని వాళ్ళ కళ్ళతో చూసుంటే ఇది వాళ్ళకి బయలుపరచబడేది కానీ వాళ్ళలో ఓలీ స్పిరిట్ అనైటింగే లేదు కాబట్టి ఈ వాక్యాలన్నీ శరీరానుసారంగా చూస్తున్నారు కాబట్టి నువ్వు ప్రార్థన చేయి అది పొందుకుంటావు ఇది పొందుకుంటావు అది కరెక్టే నిజమే కదా పసిబిడ్డకి పుట్టినప్పుడే నువ్వు ఆదరణగా ఉండాలా కదా నడిచేటప్పుడు చిన్న చిన్నగా నడుస్తాడు కాబట్టి పడిపోతుంటాడు కాబట్టి నువ్వు పట్టుకోవాలా అదే యవనస్తుడైనాక పట్టుకుంటే ఏమన్న అర్థం ఉంటుందా కదా ఓ రీతిగా ఒక టైం వరకే వాళ్ళని నువ్వు ఆదరించాలా కానీ ఆత్మీయంగా వాళ్ళని నువ్వు అంచలంచలగా నువ్వు అభివృద్ధి పరచాలా ఈరోజు ఎక్కడ ఉంది ఆ రీతిగా కాబట్టి ఈ లోకమంతా పసిపిల్లల్లాగానే ఉన్నారు కదా కాబట్టి పసిపిల్లల్లాగా ఉంటే ఎట్లా బలంగా పనిచేయగలరు పసిపిల్లలకి ఏ శక్తి ఉంటుంది కాబట్టే ఈరోజు క్రైస్తవ జీవితం అట్లానే ఉంది కదా కాబట్టే ప్రభు చెప్తుండదు ఆయనకి ఏ తారతమ్యం లేదు ఆడవాళ్ళని మగవాళ్ళని కులాలు మతాలు ప్రాంతాలు కదా ఆయన మనలాగా ఆయన ఒక వర్గానికి చెందిన దేవుడు కానే కాదు కదా ఆయన నీతి న్యాయాలు ప్రేమించే దేవుడైనా ఆయన యథార్థవంతమైన దేవుడైనా నువ్వు నిజంగా యదార్థంగా ఆయన నీతిని న్యాయాన్ని వెతికితే నీకు ప్రత్యక్షం అవుతాడా లేదా కదా కాబట్టి చూడండి మనం చెప్పాలా ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మన తోటి సేవకులు కావచ్చు వీళ్ళంతా ఎందుకు బలహీనమైపోయినారు ఎందుకు ఒకప్పుడు బాగా వెలిగి పడిపోతున్నారంటే ఎప్పుడైతే నువ్వు ఈ లోకం వైపు చూస్తే ఆటోమేటిక్గా నువ్వు ఈ లోకానుసారమైన మనస్సే నీలో ఉంటే నీ ప్రయాసం దాని మీదనే అడుగుతావు కాబట్టి ఈ శక్తి పొందుకోలేకపోతే నువ్వు పసిపిల్లవాడివే కదా కాబట్టి దేవుడు చెప్తుండ్రుడు ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవయో వచనంలో ఏముందంటే దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ఈరోజు లోకమంతా చెప్తున్నారు కదా వాక్యాలు శక్తి లేదన్నట్టు కదా ఎందుకంటే శక్తి కలిగిన దేవుణ్ణి ఆ రీతిగా వాళ్ళలో అడగడం కానీ ప్రయాసపడడం కానీ ఆయన వాగ్దానానికి కనిపెట్టుకోవడం కానీ ఎక్కడ ఆ రీతిగా ఉండదు కదా ఎంత ఈ లోకమే శాశ్వతం అన్నట్టు ఈ లోకం గురించి ప్రయాసపడి ఈ లోకరీతిగానే నువ్వు నువ్వు ప్రీచ్ చేస్తే వాడు పసిపిల్లలాగానే ఉంటాడు వాడు ముసలోడైనా కానీ నువ్వు కర్ర ఇచ్చి నడిపించే వాళ్ళ లాగానే ఉంటావు ఎవరి వయసులో ఉన్నా కూడా నువ్వు అట్లనే ఉన్నావు కాబట్టి చూడండి నీవు దేవుని రాజ్యము కట్టాలా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు కట్టాలంటే నీకు శక్తి కావాలా శక్తితోనే సమస్తము సాధ్యము నువ్వు మాటలు చెబితే ఎవ్వడు వినడు నువ్వు ఎంతగా చెప్పు ఆ మాట వాళ్ళని సంపూర్ణంగా రానియరు కదా ఎందుకంటే మోషే ఇస్రాయల్ ప్రజల్ని నడిపించినప్పుడు ఎందుకు మోషేని ప్రభు ఆయన కర్ర ఇచ్చి నడిపించాడంటే ఆయన ఎప్పుడైతే ఆ ఐగుప్తి నుంచి పారిపోయిండో ఆయన పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు గొర్రెలుగా ఆస్తుడు గొర్రెలుగా ఆసుకుంటున్నాడు కదా గొర్రెలు ఎందుకు కర్ర ఒక్కొక్క గొర్రె ఒక్కొక్కలాగా ఉంటదన్నట్టు కదా మాట వినదన్నట్టు అందుకు కంట్రోల్ చేయడానికి కర్ర కదా సహజంగా కదా నేను చూస్తున్నా ఇక్కడ ఇక్కడ మా ఇంటి దగ్గర కుక్కలు అన్నం పట్టుకొని పోతే నాలుగైదు కుక్కలు వచ్చి చేతి దాకా పట్టుకున్నాయి మూడు రోజులు అట్లానే జరిగింది తర్వాత నాకు అర్థమైంది కర్ర పట్టుకుంటే అప్పుడు నేను చేయగలిగిన అప్పుడు నేను ఎక్కడ వేయాలనుకున్నాను అక్కడికి వాటిని తీసుకురాగలిగినాను వాటికి పెట్టగలిగాను అదే నాకు అర్థమైంది నా చేతిలో కర్ర లేకపోతే భయపడి పైకి వస్తున్నాయి కాబట్టి అక్కడ వేసేస్తాను కదా ఎందుకు దేవుడు కర్ర అంటే ఈరోజు గొరెలన్నీ తప్పిపోయి ఉన్నాయి అవి సరి కావాలంటే కర్ర కావాలా కదా కాబట్టి చూడండి ఆ రీతిగానే మోసే ప్రభువు గొర్రెలు కాస్తున్నావు గొర్రెలు కాదు మోసే కాయాల్సింది నా గొరెలు కాయాలా కదా అవి ఈరోజు సరిగా లేవు కాబట్టి అయన కర్రనే ఆయన శక్తిగా మార్చండు కదా నీ కర్ర అక్కడ వేస్తుంది పాములాగా అయింది తిరిగి అంటే ఆ శక్తి ఎప్పుడైతే దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని మోసాన్ని నడిపించినప్పుడు వాళ్ళు కూడా తప్పిపోయిన గొర్రెలాగానే ప్రవర్తిస్తా ఉన్నారు కదా కానీ ఆయన చేతిలో ఉన్న కర్ర ఏం చేసింది వాళ్ళని నడిపించగలిగిందన్నట్టు కదా ఆ కర్రనే శక్తి కదా ఈరోజు నువ్వు ఉట్టి మాటలు చెబితే నీ వాక్యం ఎవ్వడు వినడు ఎందుకంటే శక్తి లేకపోతే ఎవరు మనసు మార్చుకోరు కదా ఎందుకంటే లోకమంతా అందరూ మాట్లాడుతున్నారు అందరూ వాక్యాలు చెప్తున్నారు కానీ నువ్వు కూడా అలానే ఉంటే నీ సేవా జీవితం కూడా అట్లానే ఉండిపోతుంది ఎందుకంటే శక్తి లేకపోతే నిన్ను ఎట్లా నమ్మగలుగుతారు నిన్ను ఎట్లా వాళ్ళు నీ తట్టు తిరగగలుగుతారు మా చర్చిలో ఇదే చెప్తున్నారు నువ్వేం చెప్తున్నావంటారు కదా అందుకే ఆయన ఏలియా కూడా ఏం చేసిండు నలభై మంది ప్రవక్తలు ఉంటాయి ఆయన ఒక్కడే ఉన్నాడు కదా కానీ ఆ బయల దేవతలు వాళ్ళు పూజ ఎవరైతే ఆరాధించే దేవుడు ఏమన్నా చేయగలిగిండ కదా శక్తి కలిగినది మన ప్రభువే కదా కాబట్టే చూడండి మన సేవా జీవితంలో ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని న్యాయాన్ని మనం ప్రకటించాలంటే మనం ఉట్టి మాటలు చెబితే అది ఏది నువ్వు నడిపించదు కాబట్టి ఆయన శక్తి కావాలా అందుకే మనకి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా అప్పుడే నువ్వు నడవగలవన్నట్టు అప్పుడే అన్నిటిని తాళగలవన్నట్టు సహించగలవన్నట్టు భరించగలవన్నట్టు కదా లేకపోతే నువ్వు ఏమీ చేయలేవన్నట్టు అందుకే మన ప్రభు చెప్తుండు కావున ఎఫ్ఎస్ఎలు పరిపరగలే ఈ శక్తి ఎప్పుడు మనకి ఈ శక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే ఎఫ్ఎస్ఏలకి ఐదులో ఒకటి కావున మీరు ప్రియులైన పిల్లల వలే పోలి నడుచుకోవాలా కదా ఆయనని పోలి మనం నడుచుకున్నప్పుడే ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టే చూడండి ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఎక్కడెక్కడ ప్రాంతాల ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు కదా ఈరోజు నువ్వు సువార్త ప్రకటిస్తే నీ దగ్గరికి అట్లా రావాలా జనాలు అప్పుడే నువ్వు అనేకులకి ఏం రక్షణలోకి నడిపించగలవు అనేకులని ఆయన తట్టు ఈ లోకమంతా ఆయన వాక్యంతో నింపాలా అంటే మనకి శక్తి కావాలా కదా కాబట్టే శక్తి లేకపోతే మనం మాటలు చెబితే ఈరోజు ఈ లోకం మనల్ని అంగీకరించదు కదా మోసే సముద్రం రెండు పాయల చేయకపోయినా బండను జీల్చకపోయినా కదా శక్తి లేకపోతే చూడండి ఏ మాత్రము చూడండి కదా కాబట్టే ఆ శక్తి నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయనని పోలి మనం నడుచుకున్నప్పుడే కదా ఆయనని పోలి నడుచుకోవాలంటే నువ్వు ఆయనలాగా మారాలన్నట్టు కదా మీ పాపం విషయంలో నువ్వు చనిపోయి నీతి విషయంలో ఆయనలో జీవించి ఆయన పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటేనే అప్పుడు నువ్వు శక్తి కలిగిన వడివే కదా కాబట్టే నువ్వు సేవ చేస్తే సువార్థ ప్రకటిస్తే అనేకులు రక్షణ పొందగలుగుతారు నీ వాక్యము చెబుతుంటేనే అనేకులు స్వస్థత వస్తుంది అనేకులని మనం చేర్చగలం కాబట్టి నాకు ప్రభు చెప్పింది నేను ప్రయాసపడుతుంది అడిగేది ఒకటే ఆయన శక్తి కావాలి కదా వాక్యాలు చెబితే ఈ రోజు హృదయాలు మారట్లేదు ఎందుకంటే లోకమంతా దేవుని రాజ్యము దేవుని మాటలే చెప్తున్నారు కదా వాళ్ళకి నీకు భిన్నంగా ఉండాలంటే కదా నువ్వు శక్తి చేసి ప్రభు యొక్క మహిమ ఏందో ఆయన విధానం ఏందో ఆయన అద్భుత కరుడు కదా మన ప్రభు ఆయన చేస్తే అన్ని మిరాకులుగా ఉంటాయి కదా అవి ఈరోజు ఈ లోకాన్ని ఎదుట నువ్వేం చేయాలా చేసి చూపించినప్పుడే మనం అనేకులని ప్రభు తట్టు తిప్పగలము కాబట్టి చూడండి దేవుని రాజ్యము మనం కట్టాలా అంటే మనలో శక్తి ఉండాలా కాబట్టి చెప్తుండీ ఇక్కడ ఒకటో కొన్ని ఒకటో దశలోనికల్లో ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఎలా ఎనగా దేవుని వలన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్ధకి వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను కాబట్టి మీ సువార్త ప్రకటిస్తే ఎట్లా ఉండాలా పుట్టి మాటలు చెప్పేలాగా ఉండొద్దు అది ఎట్లా శక్తి కలిగినట్టు ఉండాలా నీ మాటల్లో జీవం ఉండాలా ఎందుకంటే జీవం కలిగిన దేవుడిని పోలి నడుచుకుంటే నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట ఆయన మాటే కాబట్టి ఆ మాట శక్తి కలిగిన మాట కాబట్టి పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్ధకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను ఈ రోజు లోకమంతా మనుషుల జ్ఞానమే కదా ఎందుకు ఒక సంఘము ఒక సంఘాలు ఒక సంఘాలు చూడండి మనుషుల జ్ఞానమే కదా ప్రతి ఒక్కరు ఏమైపోయినారు దేవుళ్ళైపోయినారు ఎందుకంటే అన్ని వాళ్ళ తలంపులు అన్ని వాళ్ళ విధానాలు వాళ్ళ మాటలు ఎక్కడ వాక్యానుసారంగానే ఉండదు ఒక్కటి కూడా ఉండదు కదా కాబట్టి దాన్ని వెంబడించిన వాళ్ళందరూ ఈరోజు ఏమైనాారు శక్తి లేక బలహీనమైపోయినారు కదా కబట్టే చూడండి మన విశ్వాసము మనుషుల జ్ఞానం కాదు ఆ జ్ఞానం నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు ఏమి ఆయన కొరకు చేయలేనే లేవు ఆయన రాజ్యాన్ని నువ్వు కట్టనే దేవుని శక్తిని ఆధారం చేసుకొని నువ్వు నడిచినప్పుడే కదా అప్పుడే నువ్వు ఏమైనా సమస్తము ఆయన చిత్త మనం చేయగలుగుతాం కదా అందుకే క్రీస్తును పోలి నడుచుకోవడం క్రీస్తు కలిగిన మనసును ధరించుకోవడం అంటే ఆయనను పోలి నడుచుకోకుండా ఆయన మనసు ధరించుకోకుండా ఆయన కలిగిన హృదయం లేకుండా ఆయన కలిగిన తగ్గింపు జీవితం లేకుండా ను ఎంత మాటలు చెబితే ఏమీ రాదన్నట్టు ఎందుకు చూడండి అనేకులు ఎట్లా ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు ఎన్నిసార్లు వాక్యాలు చెప్పినా వాళ్ళ జీవితాలు అట్లానే ఉన్నాయంటే చూడండి ఈరోజు క్రైస్తవులు అట్లనే ఉన్నారు ఎందుకంటే చూడండి వాళ్ళు మారాలా సంపూర్ణంగా రావాలంటే ఆయన శక్తి బయటకు పోవాలా కాబట్టి మన ప్రభు చెప్తుండూడు ఈరోజు విశ్వాసము చూడండి ఈ లోకమంత చూసుకొని లోక సంబంధమైన వాళ్ళని చూసుకొని వాళ్ళని ఆధారం చేసుకొని జీవిస్తుంటే నువ్వు ఆయనని తృణీకరించి ఆయనని ఆధారం చేసుకోకపోతే ఎందుకు నీ సమస్త ప్రవర్తన అంతటందు ఆయన అధికారంకి అప్పచెప్పుకుంటే ఆయన నీ త్రోవ సరళం చేస్తాడంటే నువ్వు ఆయనకి తగినట్లుగా నువ్వు ఆధారం చేసుకొని ఆయనలాగా నువ్వు నడుచుకుంటేనే నువ్వు ఆయన నడిచిన మార్గంలో వెళితేనే నువ్వు విశేషంగా ఆయన కొరకు చేయగలమన్నట్టు అదే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ జ్ఞానం ఆలోచించుకొని నీ తలంపుల ప్రకారంగా ప్రతిదీ నీ ఉద్దేశ ప్రకారంగా నీ స్వంత జ్ఞానం వాడుకొని నువ్వు ఏమీ ఉండదు కదా కాబట్టే చూడండి ఒకటో కోరింది రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినము నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక ఈరోజు క్రైస్తవ సంఘాలకి తీయగా చెప్పాలా కదా నువ్వు తీయగా చెప్పు నిన్ను చేస్తాడు ఇట్లా చేస్తాడు నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి తీయగా వాళ్ళని చెప్పినావు అనుకో నువ్వు పర్ఫెక్ట్ అన్నట్టు కానీ వాళ్ళ విధానం నువ్వు చూపించు నిన్ను పక్కన పెట్టేస్తారు కదా కదా ఈరోజు అట్లానే ఉంది కదా తీయని మాటలు చెప్పుకుంటారు లోకాన్ని చూపిస్తూ లోకాన్ని చూపించి లోక సంబంధంగా బోధిస్తూ అన్ని లోకంలోనే అన్ని అన్నట్టు అన్ని శరీరానుసారంగానే శరీర క్రియలే చేస్తుంటే ఎట్లా దేవుడి శక్తి కలిగి ఉండగలుగుతారు కాబట్టే చూడండి నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి కాబట్టే చూడండి ఆయనని పోలి నడుచుకున్నప్పుడే ఆయన శక్తి మనలో ఉంటది నువ్వు ఆయనని పోలిని నడుచుకున్నప్పుడే ఆయన మనసుని నువ్వు ఆయుధంగా ధరించుకున్నప్పుడే నువ్వు ఆయన ఆత్మని పొందుకున్నప్పుడే నువ్వు ఆ రీతిగా ముందుకు వెళ్ళి అన్ని సమస్తము ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడిగితే సమస్తం జరుగుతుందా లేదా ఈరోజు లోకమంతా చూడండి ప్రార్థనలు కానీ అన్నీ ఈ లోకం సంబంధించినవే అది చూడండి ఒక పసిపిల్లడు నడిచే స్థితి వరకే ఎవరికైనా ఆదరణ తర్వాత నడిచే స్థితిలో కూడా అదే పసిపిల్లలాగా ట్రీట్ చేస్తే ఏమన్నా అర్థం ఉంటుందా ఈరోజు లోకం సంఘాలు అంతా ఇట్లనే ఉంది కాబట్టి చూడండి మన ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే ఈరోజు మనం అడగాల ప్రతిది ఆయనను అడగాల అప్పుడే ఆయన ఆత్మను నువ్వు పొందుకోగలుగుతావు నువ్వు ఆయన ఆత్మను పొందుకున్నప్పుడే నువ్వు ఆయనని పోలి నడుచుకోగలవు ఆయనని పోలి నడుచుకున్నప్పుడే ఆయన కలిగిన శక్తి నీలో ఉన్నప్పుడే నువ్వు ఆయన నీతిని న్యాయాన్ని నువ్వు ఆయన రాజ్యాన్ని నువ్వు కట్టగలవు కదా ఇవి ఏవీ లేనప్పుడు నువ్వు ఏమీ చేయలేవు నువ్వు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ తలంపులకు చోటిచ్చి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటే నువ్వు ఏమీ చేయలేవు కాబట్టే ప్రభు చెప్తుండూడు ఇరిమియా గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయము రెండవ మాట నెరవేర్చు ఏహోవా స్థిరపరచవలనని దానిని నిర్మించు యహోవా యహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుతున్నాడు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేతును కదా అడగడం కూడా ఇది కూడా ఒక అడగడమే కదా కానీ ఏ రోజు మనం అడగమన్నట్టు కదా కాబట్టి చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకి మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు చూడని రీతిగా ఈ వాక్యాలు మనం చూడగలుగుతాం ఎవరు అర్థం చేసుకునే రీతిగా అర్థం చేసుకోగలుగుతాం ఎవరు స్వార్థ ప్రకటించని రీతిగా నువ్వు ప్రకటించగలుగుతావా లేదా కానీ మన ప్రయాసం ఎప్పుడు ఈ లోక సంబంధంగా చూస్తాము పోతాము లోక సంబంధంగానే చెప్తాము లోక సంబంధంగా ఓదారుస్తావు వస్తావు నువ్వు మళ్ళీ పోతే పోతావు పోగపోతావు కానీ వాడు అదే కాబట్టి వాడు అట్లనే ఇంకొక పది వెళ్ళకపోయినా వాడి స్థితి అదే కదా అదే వాళ్ళని పరిశుద్ధ ఆత్మ గురించి అది పొందుకొని వాళ్ళని నువ్వు చేస్తే వాళ్ళు తప్పిపోరు అన్నట్టు ఈ రోజు అంతా లోకమంతా ఈ లోకానుసారమైన వాటి గురించి చూపిస్తున్నారు లోక సంబంధంగా వాక్యాలు బోధిస్తూ ప్రకటిస్తే వాళ్ళు అవే జీవితం అనుకున్నారు వాటి కొరకే ఆశపడుకున్నారు వాటిలోనే మేము దేవుణ్ణిలో అభివృద్ధి పొందినాము ఫలించినాము దేవుడు మమ్మల్ని దీవించండు ఆశీర్వదించండు కానీ ఆయన కృపలో ఎప్పుడు అభివృద్ధి పొందిన ఆయన జ్ఞానంలో ఎప్పుడు అభివృద్ధి పొందారు ఆయనలో ఎప్పుడు అభివృద్ధి పొందినారు దానిలో చూస్తే సున్న శూన్యం అన్నట్టు కదా నువ్వు ఎన్ని కారులు పొందుకుంటే ఏముంది ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఏముంది ఎంత పెద్ద సంఘం కట్టుకుంటే ఏముంది నీ ఆత్మ పోయి నరకంలో నువ్వు ప్రయాసపడిన దానికి నువ్వు అడిగిన దానికి ఇంతకాలం కనిపెట్టుకున్న దానికి నీకేమన్నా అర్థం ఉందా ఈరోజు లోకమంతా అట్లనే ఉంది నువ్వు ఎంత సంఘాలు విస్తరించుకొని ఎన్ని సంపాదించుకొని నన్ను అభివృద్ధి పరిచయం అని చెప్పుకుంటే నీ ఆత్మీయ స్థితి చూస్తే ఏమైనా దేవుని వాక్యానుసారంగా ఉందంటే లేదు శూన్యం అప్పుడు నీ ఆత్మ ఎట్లా ప్రభు చెంతకెళ్తుంది ఇవన్నీ పొందుకోవడం వల్ల నీకేమి ప్రయోజనము కదా ఈరోజు మనుషులకి ఆ జ్ఞానం కరువైపోయింది ఎందుకంటే ఆ రీతిగా జ్ఞానం చెప్పేవాడు లేడు కదా కాబట్టే చూడండి మన ప్రభు చెప్తుండూ మనం అడగాల ప్రభ ఈ వాక్యాలు ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రభ ఎందుకు ఈరోజు క్రైస్తవ సంఘాలు ఈ వాక్యంలో తొలగిపోయినారు అని మనం అడిగితే ఆయన చూపిస్తాడా లేదా కదా కానీ మనలో ఉండాలన్నట్టు ఆ ఆశ కదా కాబట్టే చూడండి చూడండి ఆయన ఎప్పుడైతే నువ్వు అడిగితే ఆయన పరిశుద్ధాత్మ అనే వరం నీకు ఎట్లా ఇస్తాడు ఆయన శక్తి ఎట్లా ఇస్తాడో చూడండి నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు కూడా నీకు తెలియజేతును ధాన్యాలు చూసిండా లేదా ప్రవక్తలు చూసిండరా లేదా ప్రతి ఒక్కరు భవిష్యత్తుని ఎట్లా చూడగలిగినారంటే వాళ్ళకి ఆ రీతిగా ఆశ ఉంది ఈ రోజు నీకు నాకు లేదన్నట్టు అంతే కదా వాళ్ళ ఆశ అదే కానీ వాళ్ళ ప్రయాసము అదే కాబట్టి ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకొని ఎప్పుడు కనిపెట్టుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ప్రవక్త భవిష్యత్తుని చూడగలిగినారు కదా కానీ ఈరోజు ఎందుకు క్రైస్తవ లోకం భవిష్యత్తుని చూడలేకపోతుంది వాక్యాలు చూడలేకపోతుందంటే ఎవరిలో అలాంటి ఆసక్తి లేదు ఎందుకంటే అంత శరీరానుసారమైన జీవితం అన్నట్టు శరీరానుసారమైన మనస్సు అన్నట్టు కదా ఎప్పుడు వాటి కొరకే ప్రయాసం ఎప్పుడు నీ గురించే ఆలోచన నీ గురించే చింత ఎప్పుడు నీ భవిష్యత్తు గురించి నీ సంఘము నీ సంఘంలో వాళ్ళే ఇంకా బయట వల్ల సంఘం కానే కాదు ఎందుకంటే వాళ్ళు శత్రువులు కదా ఈరోజు అట్లా తయారైంది క్రైస్తవ సంఘం సేవకులు కూడా అట్లా తయారైపోయినారు కదా అందరూ ఆయన గొరలే అన్నప్పుడు నీలో నిజంగా ప్రేమ ఉంటే నీ అనే పదం ఎందుకు వస్తుంది కదా నీ అనే పదం వాడుకున్నామంటే నువ్వు సెల్ఫీస్ అన్నట్టు స్వార్థం ఈరోజు అంతా అట్లానే ప్రార్థన చేస్తారు నా సంఘాన్ని దీవించు నా సంఘాన్ని ఆశీర్వదించు నా సంఘాన్ని బలపరచు నన్ను బలపరచు కదా ఇది స్వార్థం అన్నట్టు ఏ రోజు ప్రభ ఈ లోకమంతా అని చెయ్యరు ఎందుకంటే చూడండి ఆ రీతిగా ఉన్నారు కదా కాబట్టే మన ప్రభు చెప్తుండూ నీకు ఆశ ఉండాలా ప్రయాసం ఉండాలా నువ్వు అడిగితే ఆయన ఆత్మను నీకు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో ఆ ఆత్మను పొందుకున్న నీవు ఎవరు చూడలేని గ్రహించలేని గొప్ప సంగతులు నీకు ఆయన చూపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఎందుకు ఈరోజు క్రైస్తవం తప్పిపోయిందా దేని విషయంలో తప్పిపోయిందని నువ్వు చూసి వచ్చి ఆయన శక్తిని పొందుకొని నువ్వు అవి గుడ్డితనం ఉన్న వాళ్ళందరూ అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు కదా కాబట్టి ఈరోజు స్వస్థత ఎవరు కానించి వస్తుంది ప్రభునే కదా కదా కాబట్టే చూడండి మన ప్రభు చెప్తుండు ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము దానికి ముందు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిది మీరు కదా అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరకబడును అన్న కదా కాబట్టి ఎందుకు ప్రభు మనకు ఆ మాట చెప్పిండంటే ఇరిమియా గ్రంథంలో ప్రభు స్పష్టంగా చెప్పిండు ఇరవై తొమ్మిదిలో పదమూడో మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు ఇరవై అధ్యాయము పద్నాలుగు వచ్చినము నన్ను నేను నీకు నన్ను నేను మీకు కనబరుచుకుందును కదా పూర్ణ మనస్సు అన్నట్టు అంటే ఆత్మానుసారమైన మనసు ఉంటేనే కదా శరీరానుసారంగా మనసు ఉంటే నువ్వు ఎవరి కోసం ఉండదు నీ గురించి నీ గురించి నీ జీవితం నీవే అంతా నీది నీదే ఉన్నట్టు ఉంటుంది నీ సంఘము నువ్వంతే అయిపోయింది దేవుని సేవ చేస్తున్నానని అట్లా తయారైపోయింది కాబట్టి చూడండి ఎవరు ఎవరి మీద కదా నీకు సత్యం బయలుపరిచినప్పుడు వాళ్ళకి సత్యం బయలుపరచలేదు కదా సత్యం బయలుపరిచినా నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే వాళ్ళకి వెళ్ళి నువ్వు ప్రకటిస్తే వాళ్ళ అజ్ఞానంలో చీకటిలో ఉన్న జీవితాలు వెలుగుగా తయారవుతాయి కదా కానీ ఈ రోజు ఏంటంటే ఎవరికి వాళ్ళే అంటే అంతా అట్లనే ఉంది లోకమంతా ఎందుకంటే చూడండి మన ప్రభు ఆయన ఎంతో జాలి గల దేవుడు కదా కాబట్టే చూడండి ఆయన మనసు మనకుంటే ఆయన ఎవరు నశించిపోవడం ఆయన ఇష్టపడ్డరు కాబట్టి సమరయ పట్టణం పోయిండు నడుచుకుంటా మధ్యాహ్నం వేళలో ఎండలో పోయి ఆయన ఎంతగానో ప్రయాసపడి చూడండి అలాగే ప్రభు చూడండి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆయన ఎంతగానో ముప్పై సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆయనకి అప్పుడు పోయి ఆయన విడుదల ఇచ్చిండు అన్నట్టు ఆయన రోగం నుంచి ఆ సమరయ స్త్రీకి కదా కాబట్టే చూడండి మన ప్రభు నిజంగా మనలో ఉంటే నశించిపోతుంటే ఎవ్వరు ఆయన చూడలేడు ఈ లోకం నశించిపోతుంటే ఈ లోకం అబద్ధంలో చీకటిలో జీవిస్తుంటే నిజంగా ఆయనని పోలి నడుచుకుని నిజంగా ఆయన మనసు నిజంగా మనకు నిజంగా ఉంటే నిజంగా మనలో ప్రభువే ఉంటే ఆయన ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా ఆయన ఉండలేడు కదా ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించండు కాబట్టే మనలందరినీ ప్రేమ ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడు కాబట్టే చూడండి మనము ఎప్పుడైతే ఆయనని వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు కదా తర్వాత నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే యుహోబ వాక్కు నేను మిమ్మల్ను చెరలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలం అన్నిటిలో నుండి సమకూర్చి రప్పించేదను ఇదే యుహోవ వాక్కు ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితును అచ్చటకే మిమ్మను మరలా రప్పించును దొరుకును తట్టువానికి తీయబడును కదా కాబట్టే ఈరోజు ఎందుకు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాల ఆయన ఆజ్ఞ అదే అంటే పూర్ణ మనసు ఉంటే నువ్వు కంప్లీట్నెస్ గా ప్రభులాగా నీకు మనసు ఉంటే నువ్వు ఏం చేస్తావు నిర్లక్ష్యంగా జీవించవన్నట్టు కదా ఆయన లాంటి మనసు మనకుంటే ఆయన కలిగిన హృదయం ఉంటే చూడండి ఈ లోకమంతా నశించిపోతుంది లోకమంతా అబద్ధాన్ని ఆశ్రయించింది అంతా చూడండి మనుషులంతా చరలోనే ఉన్నారా లేదా అంత అబద్ధ బోధ అంట అంత అబద్ధ బోధ అబద్ధం అంతా లోకమంతా చీకటే చూడండి చూడండి కానీ వాళ్ళకి సరైన త్రోవ చూపించే కరువైపోయింది ఈ రోజు లోకంలో కానీ నువ్వు నేను మన ప్రభుని అడిగి నిజంగా ఆయన మనసు నీకు ఆయుధంగా ఎందుకు ఆయన మనసు ఆయుధం అంటే ఆయన మనసు నీ కొరకు నా కొరకు ఎంతగానో శ్రమపడింది ఆయన ప్రాణాన్ని కూడా నీ కొరకు త్యాగం చేసేలాగా ఆయన మనసు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగానో ప్రయాసంతో ఆయన సువార్థని ప్రకటించాడు కాబట్టి చూడండి ఆయన ప్రేమ దేవుడు కాబట్టి ఆయన ఆయన బిడ్డల్లో ఉండి కూడా ఆయన స్వార్థని ప్రకటిస్తూనే ఉన్నాడు కదా కాబట్టి మనం వెతకాల అడగాల వెతకాల కానీ ఈరోజు ఏం వెతుకుతున్నావు ఈ లోకంలో వెతుకుతున్నావు పొందుకుంటున్నావు గొప్పగా అభివృద్ధి పొందినాను దేవుడు బాగా దీవించండు ఆశీర్వద్దిచ్చిండు అని చెప్పుకుంటున్నావు ఈ లోకంలో పొందుకున్నవి చూపించి నేను ప్రభులో పాలించినానని చెప్పుకుంటున్నావు కానీ ఆత్మానుసారంగా నీ జీవితం ఎట్లా ఉంది ఈ రోజన్నా గ్రహించినావా లోకం ఈ ఆ రీతిగా ఆలోచన చేస్తుందా చూడండి కాబట్టే మనము ఆయనని గురించి విచారణ చేయాలా అప్పుడు ఆయనని కనుగొన్నప్పుడు ఆయన మనకి కనబరుచుకుంటాడు ఆయన నీకు ప్రత్యక్షం కదా అప్పుడే చూడండి నువ్వు అనేకులని చరల్లో ఉన్న వాళ్ళని నువ్వు రప్పించగలవు లోకమంతా చరల్లోనే ఉంది మొత్తం ఆ రీతిగా మొత్తం కబ్జా అంటారు కదా కబ్జా చేసాడు దాన్ని కదిలిస్తే తిరగబడేటట్టున్నారు అన్నట్టు ఎవరు తిరగబడేదంటే దేవుని బిడ్డలే వాక్యం చెప్పే బోధకులే తిరగబడేటట్టున్నారు అంత కబ్జా చేసి పడేసిండు అంత దేవుని ల్యాండ్ కదా ఇది ఆయన తోటను ఏం చేసినారు కబ్జా చేసి పడేసారు కదా అంత కబ్జా చేసిండ్రు దాని మీద నువ్వు వెళ్తే తిరగబడేలాగా తయారవుతారు అట్లానే మన ప్రభు మీద ప్రతిక్షణం తిరగబడతానే ఉన్నారు కదా పరిసయాలు శాస్త్రలు ఈ రోజు నువ్వు వెళ్ళి చెప్పు వాక్యం అట్లానే తిరగబడతారు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు మనుషులు బోధకులు అట్లా అట్లా ఉన్నారు ఇప్పుడు అట్లానే ఉన్నారు ఎందుకంటే హృదయ కాఠిన్యం అన్నట్టు తగ్గింపు జీవితం ఉండదు ఎందుకంటే ఆయనని ఎప్పుడు కావాలని అనుకోరు కదా ఎప్పుడు శరీరానుసారంగానే వాళ్ళ ప్రయాసం అదే కాబట్టి వాళ్ళు ఎప్పుడు దాన్ని పొందుకోవడానికే ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని చరలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులకి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను కదా ఇది యహోబ వాకు ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితినో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించను కదా కాబట్టే చూడండి మనం దొరుకును తట్టువానికి తీయబడును ఈ ప్రవచనమే మన ప్రభు మత్తాయి సువార్తలో చెప్పింది కదా అడగాల మనం వెతకాల ప్రభుని వెతకాల ఎట్లా వెతకాల పూర్ణ పూర్ణ హృదయంతో అప్పుడు వెతికితేనే ఆయన నీకు ప్రత్యక్షం అంటే నీలో కంప్లీట్నెస్ ఉండాలన్నట్టు అంటే స్వార్థం పోవాలా మొత్తం అప్పుడు నువ్వు ఈ లోకాన్ని పూర్తిగా నువ్వు లేకుండా ఉంటేనే అప్పుడు నువ్వు పరిపూర్ణడు అయినావు ప్రభులాగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం మన ప్రభు ఏస గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనంలో యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి కదా చూడండి మన ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడు కాబట్టి ఎన్నో విషయాలు కదా ఎవరు చూడలేని రీతిగా ఎవరు చెప్పలేని రీతిగా దేవుడు అన్న ద్వారా కానీ ఎన్నో విషయాలు బయలుపరిచిండు కదా ఇవన్నీ ఎందుకు బయలుపరుస్తుండంటే ఆయనకి ఆ రీతిగా దేవుని పట్ల ప్రయాసం ఉంది కదా ఆ రీతిగా మనసు పెట్టుకొని నువ్వు నీకు ప్రత్యక్షం దేవుడు నాకు కానీ మనలో ఉండదన్నట్టు ఉండకపోతే ఎట్లా నువ్వు గ్రహించగలవు గోడమైన గ్రహించలేకపోతే నువ్వు ఎట్లా ఇతరులకు చెప్పగలవు అంటే నీ మాటలు ఏమన్నా శక్తి ఉందా అంత అబద్ధం అన్నట్టు అందుకు క్రైస్తవులంతా బలహీనమైన ఘట్టాలాగా ఉన్నారంటే ఎందుకంటే ఇది కారణం నువ్వు గ్రహించలేనప్పుడు నువ్వు దాన్ని చూడలేనప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు ఎట్లా నువ్వు పోగలవు కదా నువ్వు మాటలు చెప్తే ఎవడు నీ తట్టు తిరగగలడు కాబట్టే చూడండి మన ప్రభు ఆయన వాక్యాల ద్వారా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అడగాల ఎందుకంటే నువ్వు అడగాలనే ఆయన నీకు బయలుపరుస్తుంది అన్నట్టు ఎందుకంటే ఇప్పుడన్నా అంతే కదా జ్ఞాపకం చేస్తుండే కదా లుకా సువార్త శిష్యులతో ఉన్నప్పుడు చెప్పిండు అపోస్తుల కార్యంలో ఆయన మరణించి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కూడా మీరు వాగ్దానం కొరకు అంటే రెండు రిపీట్ చేస్తుండే ప్రభు ఎందుకంటే ఆయన చెప్పిపోయిండు వాళ్ళు అదే రీతిగా నమ్మకం పెట్టిండ్రు విశ్వాసం పెట్టిండ్రు అంతా ఈలోకం సారంగా పండుగలు చేసుకుంటే వీళ్ళు మాత్రము ఆయన కొరకు వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నారు పొందుకున్నారా లేదా పొందుకున్న వాళ్ళు సేవ చేయగలిగినరా లేదా ఆయనని మహిమ తీసుకురాగలిగినరా లేదా ఆయన మహిమ తీసుకురాగలిగినారు కాబట్టి ఎక్కడ ఇస్రాయల్ దేశం ఎక్కడ ఇండియా ఇదంతా ఎట్లా పోగలిగింది సువార్త అంటే అప్పుడు ఆయన పూర్ణ మనసు పూర్ణ హృదయంతో ఆయనను వెతికినారు కాబట్టి ఆయన మనసుని పొందుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన శక్తి ఉంది కాబట్టి వాళ్ళు స్వార్థ ప్రకటిస్తే విజృంభిచ్చింది ఇప్పుడు ఎందుకు సువార్థ పోలేకపోతుందంటే ఇప్పుడు అంతా ఏమైపోయింది శరీరానుసారంగా అయిపోయింది కదా కాబట్టి ఎవరిలో ఆ ప్రయాసం లేదన్నట్టు కదా ఎందుకంటే చూడండి మనకి శక్తి ఉండాలా శక్తి లేకపోతే ఏమీ చేయలేం బలహీనమే మనం బలహీనమైన ఘట్టాలాగా ఉంటే ఏమీ చేయలేం కాబట్టి అయితే చూడండి మన ప్రభు చెప్తుండోడు ద్వితీయోపదేశ కాండంలో నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అయితే అక్కడ నుండి నీ దేవుడైన యుహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును కదా అందుకు అడుగుడి మీకు ఇయబడును వెతకుడి మీకు దొరకబడును తట్టుడి మీకు తీయబడును కాబట్టి చూడండి నీకేముండాలా పూర్ణాత్మ ఉండాలా కదా ప్రభు ఆత్మ నీలో ఉండి ఆయన కలిగిన హృదయము ఆయన కలిగిన మనసును వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడా లేదా ఆయన నిన్ను కనబరుచుకుంటాడా లేదా కనబరుచుకొని నువ్వు ఏం చేయాలో చూపిస్తాడా లేదా ఎట్లా ముందుకు పోవాలో చూపిస్తాడా లేదా చూడండి మన ప్రభు ఈరోజు ఏ రోజన్నా ఆయన కొరకు మనం నేనైతే తీర్మానించుకున్నా ప్రభు నాకు ఇది చూపించుండు కాబట్టి ప్రతి దినం అడుగుతా ప్రభా నిన్ను చూడాలా ఎందుకంటే నేను చూసినప్పుడు నీ స్వరం విన్నప్పుడే నీ శక్తి పొందుకున్నప్పుడే నీ ఆత్మ ఉన్నప్పుడే నిన్ను పోలి నడుచుకున్నప్పుడే అన్నిటిని తాళగలను అన్నిటిని సహించగలను భరించగలను నిజంగా నీ ప్రేమ నాలో ఉంటుంది అప్పుడు ఎక్కడ ఈ లోక సంబంధమైనది నాలో కనపడదు కోపం కానీ ద్వేషం కానీ హెచ్చు తగ్గులు కానీ కదా ఒకరి మీద ఒకరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ వాడు నా గ్రూప్ గ్రూప్ ఈ వేదాలన్నీ ఉండవన్నట్టు ప్రభులో లేవై ఈరోజు మనుషుల్లో ఉన్నారంటే ఇంకా శరీరానుసారంగానే జీవిస్తున్నారు కానీ ప్రభునే వెంబడిస్తున్నాను అంటే ఇది కూడా ఒక రకమైన మోసమే అన్నట్టు అది కూడా గ్రహించలేని అందుకే మన ప్రభు చెప్తుంది అందుకే ఈరోజు మనుషులంతా శరీరానుసారంగానే ఉన్నారు కాబట్టే అంతా హెచ్చు తగ్గులు నేనంత అంటే నువ్వు ఇంత అంత పోలికలు ఉంటాయి ఆ పోలిక ప్రభుతో పోల్చుకోరు ఈ లోకంలో పోల్చుకుంటారు అంతా కదా కాబట్టి ఆయనతో పోల్చుకుంటే వీళ్ళు ఉంటారు ఆయనలాగా తయారవుతారు ఆయనతో బోల్చుకోరు కదా కాబట్టే చూడండి మన ప్రభు చెప్తుండు ద్వితీయపదేశండము నాలుగో అధ్యాయము ముప్పై వచనంలో ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యుహోవ వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యుహోవ కనికరము దేవుడు గనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు తాను పిత తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు కాబట్టి చూడండి అంత్య దినములలో కదా ఇదే చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన ప్రభు చెప్తుండు ఇప్పుడన్నా మనం ఆయన తట్టు తిరగాలా ఇప్పుడన్నా మన మనసు ఆయన మనసులాగా ఉండాలా ఆయన హృదయంలాగా ఉండాలా ఆయన హృదయంలాగా ఉండకపోతే నీ హృదయానుసారంగా నడుచుకున్న ప్రతిక్షణము నువ్వు ఆయన ఆత్మను దుఃఖపరుస్తావు ఎందుకంటే నీ హృదయమే అన్నిటికన్నా ఘోరమైనది వ్యాధి కలిగింది కాబట్టి అన్ని ఆయనకి అవిధేయత కలిగించేది కదా నువ్వు చేసిన ప్రతిక్షణము ఆయన దుఃఖపడతా ఉంటాడు అదే నీ జీవితము ఆయన హృదయానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు ప్రతి విషయంలో నిన్ను చూసి ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు కదా ఎందుకంటే ఆయన హృదయానుసారంగా నువ్వు నీ క్రియలు కనబరుస్తున్నావు ఈ లోకంలో ఆయనను పోలి నడుచుకుంటున్నావు కాబట్టి కదా కాబట్టి నేను తీర్మానించుకుంది కూడా ఇదే ఎందుకంటే ఆయన హృదయానుసారంగా నడుచుకున్నప్పుడే నువ్వు ప్రతి క్షణం ప్రభుని ఆనందింప సంతోషించగలవు ఏ పని చేసినా ఆయనకు తగిన పనే చేయగలవు నీ హృదయానుసారంగా నీలో ఉంటే నువ్వు ప్రతి ప్రతి నిమిషము ఆయన ఆత్మను దుఃఖపరుస్తారు ఎందుకంటే నీ విషయమై ఆయన పడిన శ్రమ వ్యర్థమైపోతుంది కాబట్టి ఆయనకి బాధ ఆయనకి దుఃఖం కాబట్టి చూడండి ఇప్పుడన్నా మనము అడగాల బతకాలా ఎందుకు అడగాలంటే ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా ఆయన శక్తి మనం పొందుకోవాలా చూడండి ఎవరు చూడలేని గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలుసుకొని నువ్వు ఈ లోకానికి చెప్పాలా చరల్లో ఉన్న వారిని విడిపించాలా విశ్వాసంలో సన్నగిల్లిపోయి తిరిగిపోయిన లోకానుసారంగా మళ్ళీ తట్టు తిప్పాలా కదా కాబట్టే చూడండి మన ప్రభు మనకి ఎంతగానో భారం పెట్టిండు కదా ఆయన పని నీకు అప్పజెప్పిండు కదా నీ పని నువ్వు కంప్లీట్ చేయాలన్నట్టు కాబట్టే చూడండి ఆయన ఎప్పుడైతే కనికరమ గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు మనోజ్ బ్రదర్ పడతా ఉంటాడు ఎవరు నన్ను చెయ్యి విడిచినా కదా ఆయన విడిచే దేవుడు కాదు కదా నా విషయంలో కానీ ఆయన విషయంలో మన విషయంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఆయన మనల్ని తప్పించిండా లేదా ఆయన చెయ్యి విడవడు విడిస్తే గడిస్తే మనం విడుస్తాం అంతే ఆయన విడవడు ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడైన ప్రేమ గల్ల దేవుడైన జాలి గల్ల దేవుడు కాబట్టి ఈ లోకమే నిన్ను చెయ్యి విడిచినా ను నిజంగా నమ్మకంగా ఉంటే చూడండి ఆయన మాత్రము నీ చెయ్యి విడవడు నిన్ను చూడండి నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు కదా కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది ఒకటే కాబట్టి మనము ఇప్పుడన్నా ఆయన మనస్సును ధరించుకోవాలా ఆయన హృదయంలో మనం ఉండాలా అప్పుడే చూడండి నువ్వు అడిగిన వెతికిన అన్ని ఆయనకు సంబంధించినవే ఆయన చిత్తానుసారంగా జరిగినవే తెలుసుకోగలుగుతాం కాబట్టి ఈరోజు మనం ప్రార్థనలో అడగాల ప్రభ ఈ వాక్యాలు ఎట్లా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఆ ప్రార్థన మనకి అవసరం కాబట్టి అప్పుడు అడిగితేనే కదా కొట్టుకెళ్ళిపోయి కూర్చుంటే ఎందుకు వచ్చిన కొట్టోడికి ఏం తెలుస్తుంది నువ్వు పోయి అడగాల లేదా కదా ఈరోజు వస్తున్నారు లోకం దాని దగ్గరికి వస్తున్నారు కావాల్సింది పట్టుకొని వెళ్తున్నారు కానీ మనము మాత్రము ఆయన పని పట్టుకోవాలా కదా దేవుని ఇల్లంతటిలో మోసే ఎట్లా నమ్మకంగా ఉండో ఆయన ఎట్లా జరిచిండో మనం అట్లా నడుచుకోవాలా కాబట్టి మన ప్రభు చెప్తుంది ఒకటే కాబట్టి చూడండి ఆయన శక్తిని ఆధారం చేసుకోవాలా ఆయన శక్తి లేకపోతే చూడండి మనకి ఏమి రాదు కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదిలో ముప్పై రెండో వచనంలో బాధపడువారు దాని చూసి సంతోషించురుగా చూదురు దేవుణ్ణి మీ ప్రాణము తెప్పరిల్లును గాక మీ ప్రాణ ఆయన వెతకాల మనం తర్వాత ఓషే గ్రంథంలో పదో అధ్యాయము పన్నెండు వచనము నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెతుకుట ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి కదా ఇది వరకు ఎన్నడు ఎవరు దొన్నని భూమిని తినాలంటే చూడండి నువ్వు అడగల లేదా అడిగినా నువ్వేం చేయాలా వెతకాలా పొందుకోవాలా గ్రహించాలా కష్టపడాలా చేయాలా లేదా చూడండి ఇది వరకు ఎన్నడు భూమి ఈ లోకమే కదా సారం లేదన్నట్టు నిస్తారం అయిపోయింది అన్నట్టు ఎండిపోయింది కదా ఎందుకంటే పాపం అది ఏంది పాపం కదా నిత్య జీవం లేదు జీవం లేకపోతే భూమి ఎట్లా సారంగా ఉండగలుగుతుంది చెట్టు ఎట్లా బ్రతకగలదు ఈ రోజు లోకం కూడా అట్లనే ఎండిపోయిన జీవితాలే కదా ప్రభువుల చూస్తే ఎక్కడ ఉంది పల్లింపు జీవితం సారంగా నిస్సారంగా లేదు కదా కాబట్టే చూడండి నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి కదా నువ్వు విత్తనం వేయాలన్నట్టు కదా ఈ వాక్యమే విత్తనం కదా ఈ వాక్యమే కదా మన ప్రభువే నీతిమంతుడు నీతి సూర్యుడు ఆయనే కదా కాబట్టి అది ఫలించాలంట ఏది ఈ వాక్యం విత్తనం ఎవరు వేస్తే ఫలిస్తుంది నువ్వు వేయాలన్నట్టు నువ్వు వెయ్యిపోతే ఎట్లా ఫలిస్తుంది కదా నువ్వు నేను విత్తనం వెయ్యిపోతే ఫలించదు కదా కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాలా ఫలించేలాగా నువ్వు నేను మనమే చేయాలి కదా నీతి పాలించినట్లు మీరు విత్తనము వేయుడి విత్తనం వేస్తే ఏమొస్తుంది కోత వస్తుంది కదా అది కదా వరికి విత్తనాలు వేస్తారు నాడుతారు తర్వాత కోత వస్తే కోతాకాలం కోస్తారు కదా ప్రేమ అను కోత మీరు కోయడి ఎందుకు ప్రేమ అంటే ఆయన ప్రేమ ఏం చేసింది మనల్ందరినీ రక్షించుకున్నట్టు ఇప్పుడు నువ్వు ఆ కోతకు వస్తే నశించిపోతున్నారు కదా లోకమంతా మొత్తం భ్రష్టత్వంలో ఉన్నారు కదా దుర్మార్గంతో ఉన్నారు కదా అన్యాయంగా నడుచుకుంటున్నారు కదా అంత అతిక్రమం అవిధేయత అంత అవిశ్వాసంతో ఉన్నారు కదా నువ్వేం చేయాలా ఆ కోతకు వయ్యాలన్నట్టు ఎందుకంటే వాళ్ళు నశించిపోవడము మన ప్రభు చిత్తము కాదు కాబట్టి అదే మనసు నీకుంది కాబట్టి అది నీకు కూడా అది ఇష్టం కాదు కాబట్టి నువ్వేం చేయాలా ఆ కోతకు వేయాలన్నట్టు తర్వాత యహోవా నువ్వు వెతుకుట ఇదే సమయం కదా ఇదే ఆయనని వెతకాల కదా ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై కదా ఎప్పుడైతే నువ్వు ఆయనను అడిగి వెతికి ఎప్పుడు దున్నని బీడు భూములు నేను దున్నాల ప్రభావా నీ వాక్యం అనే విత్తనం మీ నేను నాటాలా ప్రావా నాటిన విత్తనాన్ని నేను నీళ్లు బొయ్యాల ప్రావా ఈ వాక్యం పోసి దాన్ని ఫలింపు దయచేసి కదా కాబట్టే చూడండి మీ మీద ఎప్పుడైతే ఈ రీతిగా మనం తీర్మానించుకుంటే ఆయన నీతి వర్షము నీ మీద కురిపిస్తాడు అప్పుడు నువ్వు చేయగలవన్నట్టు కదా కాబట్టి చూడండి ఈరోజు ఎక్కడ ఉంది చూడండి లోకంలో ఎవరన్నా ప్రార్థనలు అడుగుతున్నారా నేను కూడా ఈ మధ్య చేస్తున్నాను కదా ఎవ్వరము చేయం కదా ఎంత ఉద్యోగ సమస్యలు ఈ లోక సంబంధ సమస్యలు ఇవి చేసుకుంటాం పోతాము ఈ లోకం గురించి వాటితోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవే చెప్తాం అంతా అయిపోతుంది వస్తావు వాళ్ళు మామూలుగా అవుతారు మళ్ళీ యథావిధిగా వాళ్ళు అట్లనే జీవిస్తారు యథావిధిగా నీ పని నువ్వు చేసుకుంటావు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ శ్రమ కష్టరాంగానే నువ్వు వస్తావు చూడండి ఇది ఎంతవరకు ఇది న్యాయం చెప్పండి ఈ లోకానికి ఇది ఎంత మాత్రము న్యాయం చెప్పండి కదా చూడండి నువ్వు ఎంత దారుణంగా ఉందా లేదా లోకం చూడండి శ్రమలు వస్తాయి పోతావు ధైర్యపరుస్తావు వస్తావు తర్వాత వాడు మళ్ళీ శ్రమ బయటపడ్డాడు కాబట్టి మళ్ళీ యథావిధిగా జీవిస్తారు మళ్ళీ శ్రమరాంగ ఇది ఎట్లా ఎంత కాలం కదా కాబట్టి చూడండి ఎందుకు దేవుని ఆత్మ గురించి ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలా ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని అది పొందుకున్న సేవ చేయగలరు అన్నట్టు లేకపోతే సేవ ఎట్లా చేస్తారు ఈ లోకానుసారంగానే వాళ్ళ మనసు ఉంది కాబట్టి అదే కాబట్టి వాళ్ళ తృప్తి అదే కాబట్టి అది పొందుకున్నారు కాబట్టి దేవుడు నన్ను చేసిండని చెప్పుకుంటారు వాళ్ళ కాలాలు ముగించుకుంటారు అంతే కదా ఆయన ఆత్మానుసారంగా నడుచుకుంటే నశించుకోవడం దేవుని చిత్తమే కాదు కదా వీళ్ళు అట్లా కదా కాబట్టి చూడండి మన ప్రభు ఈ మాటలు మనకి ఎందుకు చెప్తుండంటే ఈరోజు నువ్వు ఏం అడుగుతున్నావు నువ్వేం వెతుకుతున్నావో నీకన్నా తెలియాలా మనకి తెలియాలా చూడండి మనం అడగాల ఆయన ఆత్మను పొందుకొని ఆయనను పోలి నడుచుకొని శక్తి పొందుకొని ఎవరి దొన్నని భూములు మనం దున్నాలా కదా నువ్వు దున్నాలని ప్రయాసపెడితే అవి గట్టిగానే ఉంటాయి కదా ఎందుకంటే ఆ రీతిగా ఉందన్నమాట భూమి గట్టిగా అయిపోయింది సారం లేక ఎండిపోయింది గట్టిగానే ఉంటది నాగలిబెట్టి దున్నితే రాదు అప్పుడు ఏం చేస్తారో తెలుసా నీళ్లు పెడతారన్నట్టు అప్పుడు ఏమవుతుంది లూజ్ అయిపోతుంది కదా నువ్వు దున్నాలని సిద్ధపడితే నీతి వర్షం ఆయన గురిపిస్తే నీకు దున్నడానికి సులువుగా ఉంటది నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి నువ్వు దున్నాలని సిద్ధపడి నువ్వు నాగలిబెట్టి ఆ పొలంలో దిగితే వర్షం వస్తే నువ్వు కంప్లీట్ చేయగలవు ఏది నువ్వు ఏది దొన్నాలనుకున్నది అది అలాంటి మనసు నీకుండాలా దానికి వరకు అడిగే నీకుండాలా దానికి వరకు మనం వెతకాల కదా ఎందుకంటే గట్టిగా ఉన్న నేల నువ్వు తవ్వడం అది చాలా కష్టం బండలాగా ఉంటది ఈ రోజు లోకమే బండలాగా ఉందన్నట్టు కఠినం కాఠిన్యంతో ఉందన్నట్టు అంత తేలిగ్గా రాదన్నట్టు దున్నలేమన్నట్టు కాబట్టి ఆయన వర్షం అతి ఆయన శక్తి నీ మీద ఉంటే అప్పుడు ఈజీగా ఉంటదన్నట్టు సులువుగా ఉంటదన్నట్టు అందుకే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు వాడనైనా వైపు చూడాలని ఆయన వైపు చూస్తేనే దున్నగలవన్నట్టు ఆయన వైపు చూడలేకపోతే ఏమీ దున్నలేమన్నట్టు కాబట్టి మన ప్రభు ఈ మాట మనకి చెప్తున్నాడు కాబట్టి చూడండి ఎందుకంటే ఈ రోజు లోకం అంతా ఉంది కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది ఇదే కాబట్టి మనం అడగాల వెతకాల ఎవరు దున్నని భూములు దున్నాలా నువ్వు దున్నాలని నాగలు పట్టుకొని నువ్వు ఉంటే విత్తనం వేయాలి కదా దున్నినాకే విత్తనం వేస్తావు విత్తనం వేసినాకే కోత అన్నట్టు కాబట్టి చూడండి అది గట్టిగా ఉన్నది బండలాగా ఉన్న ఈ రోజు మనుషులు కూడా బండలాగా అంటే అట్లా తయారైపోయింది లోకం మనుషులు సేవకులు వ్యవస్థ అట్లా ఉంది క్రైస్తవ వ్యవస్థనే అట్లా ఉంది అది చాలా ప్రయాసంతో గోడింది కదా అప్పుడు ఆయన వర్షం గురిపిస్తే నీకు సహాయం అందుకు ఆయన శక్తి కావాలన్నట్టు ఇప్పుడు నీకు వర్షం గురిపిస్తే నువ్వు నాగలు పెట్టుతుండాలని నీకు ఈజీగానే ఉంటుంది కదా అదే వర్షం గురిపించకపోతే అందుకే దేవుని శక్తి ఉండాలా దేవుని రాజ్యం కట్టాలంటే లేకపోతే ఏమీ చేయలేం మనం మనం ఎన్ని ఆలోచించినా ఎన్ని తలంపులు పెట్టుకున్నా ఏమి ఉండదన్నట్టు ఎండిపోయిన జీవితాలు ఎండిపోయినలాగానే ఉంటాయి అన్నట్టు నువ్వు పోయి ఓరకు అట్లా నీళ్ళు అట్లా కాసేపు తడి అవుతుంది మళ్ళీ యథావిధిగా ఎండ ఎండ కదా శాశ్వతంగా దున్ని పంట వేసేలాగా చేయాలంటే మనం కష్టపడాలా ప్రయాసపడాలా ఆ రీతిగా మన ప్రభుని మనం అడగాల కాబట్టి చూడండి ఆయన అడగమనే చెప్తుండు వెతకమనే చెప్తుండు నీకు ఆ ప్రయాసం ఉండాలా ఆ రీతిగా నీ జీవితాన్ని తీర్మానించుకుంటే ఆయన కొరకు ఖచ్చితంగా ఆయన నీకు జీవితంలో అది నెరవేరుస్తాడు కదా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నీ ఆశను కూడా తృప్తిపరిచి నిన్ను ఆయన మహిమ కొరకు వాడుకుంటాడా లేదా కాబట్టి మనం ఆ రీతిగా తీర్మానించుకుందాము పరిశుద్ధుడ తండ్రి జీవం కలిగిన తండ్రి అవును ప్రభా ఈ లోకమంతా తండ్రి ఎవరు దున్నని బీడు భూములాగా ఎండిపోయినాయి ప్రభ బండలాగా తయారైపోయింది ప్రభా లోకమంతా అంత కాటిందేమో ప్రభ కాబట్టి అది దున్నాలంటే నీ వర్షం మాకు కావాలా ప్రభ అప్పుడే అది తేమ తడి అయితే అప్పుడు దున్నడానికి మాకు సులువుగా ఉంటుంది అప్పుడు విత్తనం వేయగలుగుతాం ప్రభా అప్పుడు కోతగా వేయగలగాం ప్రభా కాబట్టి ప్రభా తండ్రి ఈరోజు ఎన్నో రోజులు ఎన్నోసార్లు ఏదేదో అడుగుతున్నాం ప్రభా కానీ వాటిలో ఆనందం ఉందని లోకస్తులు శరీరానుసారులు కాబట్టి వాటిల్లో పొందుకొని తృప్తి పొందుతున్నారు కానీ మాకైతే తృప్తి లేనే లేదు ప్రభా మేము ఆత్మానుసారంగా నడుచుకోవాలా నీ నిత్య జీవం ప్రభా అనేకులని నిత్య జీవం ఇవ్వాలా ప్రభా ఆ జీవం లేదు లేదు అందుకే ఎండిపోయినాయి ప్రభా లోకమంతా ఎండిపోయిన జీవితాలు ప్రభా కాబట్టే ప్రభా మీ పరిశుద్ధాత్మ మా మీదకు అనుగ్రహించు తండ్రి ఆ వాగ్దానం కొరకు మేము కనిపెట్టుకుని అడుగుతున్నాం మా జీవితంలో అది నెరవేర్చు ప్రభ మీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపు ప్రభా నైనా ఎవరు చూడలేని గ్రహించలేని గూఢ సంగతులు మాకు తెలియజేయ ప్రభా నైనా తండ్రి చరంలో ఉన్న వారిని మేము విడిపించాలా నలిగిన వారిని దృఢపరచాలా నేదలకు స్వార్థ ప్రకటించాలా ప్రభా ఎవరి దున్నని భూములు దున్నాలా నైనా ప్రేమానే కోత మేము కొయ్యాలా విత్తనం వేసి నాటాలా ప్రభ నీతి కురిపించమని ఆ రీతిగా మా మనుషులు నైనా మీ మనసులాగా తయారు చేయమని మీరు కలిగిన హృదయం మాకు దయచేయమని నైనా మీ హృదయానుసారంగా నడుచుకునే జీవితం మాకు దయచేయమని మాలో మా హృదయానుసారంగా నడుచుకుంటే ప్రతిక్షణం మీ పరిశుద్ధాత్మను మేము దుఃఖపరుస్తాం ప్రభా కాబట్టి మా హృదయానుసారంగా కాదు ప్రభా మా హృదయము పూర్ణమైపోవాలా ప్రభా పూర్ణ హృదయం అది మీలాగా మీరు పరిపూర్ణులు కాబట్టి పరిపూర్ణంగా తయారవ్వాలా మా హృదయము మా మనస్సు అప్పుడే ప్రభా తండ్రి మేము వెతికితే చేస్తే ఏదైనా కార్యం జరుగుతుంది ప్రభా కాబట్టి నీ హృదయానుసారంగా నడుచుకునే జీవితాలు మాకు అనుగ్రహించమని మాలో ఏమైనా బలహీనతలు ఉంటే పాపాలు ఉంటే అతిక్రమంలో ఉంటే దోషాలు ఉంటే క్షమించమని ఈ వాక్యానుసారంగా మా జీవితం ఏమైనా నీకు అవిధేత కలిగించే విధంగా ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటే తండ్రి ఆ బ్రదర్ జస్వంత్ బ్రదర్ గురించి ప్రార్థించండి ఆయనకి బ్లడ్ కౌంట్స్ ఇంక్రీజ్ అవ్వాలా ఆయన దేవుడు ముట్టి తాకి ఒక్కొక్కరిగా ప్రార్థించండి సర్వశక్తి మంత్రి ఇదిగో బ్రవ్వ కాలం అంతా ప్రభావం మమ్మల్ని కాచి కాపాటిని రెక్క చట్ట భద్రపరిచిన కృపను అనుగ్రహించినందుకు నీకు వంద ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నేను స్థుతించి ఆరాధించి ప్రభావ మీ స్వరం విని ప్రార్థించిన కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వన్ నా ప్రభావ మీకు ఎక్కువ తగ్గతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావస్త మహిమాగు మీ నామం కలిగిన తండ్రి మధ్యాహ్న తల సమయంలో ప్రభావంధారా మాతో మాట్లాడిన ప్రభావ అడుగుడి ఇవ్వబోన్నో ప్రభావ లేదప్పుడు దొరుకుతుందన్నో ప్రభావ అవును తండ్రి నైనా ఈ రోజు ప్రభావ జనండి తండ్రి ఏవేవో వెతుకుతున్నారు ప్రభా ఏవేవో అడుగుతున్నారో ప్రభావ వాడితేనే సంతృప్తి పడుతున్నారు ప్రభావ కానీ మేమైతే ఇది ఉండడానికి వీళ్ళే ప్రభావ మాకు నేను మీలో ఉంటేనే మాకు సంతృప్తి ప్రభావం మీరు మాలో ఉంటేనే సంతృప్తి ప్రభావ మీరు మాలో లేకున్నా ఏ ఉన్నా కానీ మాకు కొద్దివే ప్రభావ కాబట్టి తండ్రి ఆయన మీరు మాలో ఉన్న మనం మీరు అడుగుతున్నాం ప్రభా నైనా మీరు మాటిచ్చారంటే తప్పి కాదు ప్రభావ కాబట్టి నైనా మీరు మాలో నిమశించండి ప్రభావ ఆయన మిమ్మల్ని వెతకాల మీ వాక్యాన్ని వెతకాల వాతంలోని మర్మాలను మేము వెతకాల ప్రభావ లేదంటే నైనా అనేకలకు నైనా అవి చూపించినైనా వాళ్ళ జీవితాన్ని సరిచేసి నీ మార్గంలో తీసుకుని మా జీవితాలు కూడా సరిచేసుకోవాల ప్రభావ ఆయన ఆ రీతి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అటువంటి ప్రయాస్కి కాకుండా ప్రభావ నీ వాక్యాన్ని వెతికి యొక్క నీతి గ్రహించి మా జీవితాల్లో పాటించి అనేకలకు ప్రకటించే ప్రకనాలు గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆ రీతిమైన మా జీవితాల్లో మీ స్థిరపతికల సహాయపడండి ప్రభావ తండ్రి అవును ప్రభు ఈ ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది ప్రభా ఎన్నో శ్రమలు ఉన్నాయి ప్రభా మాకు కూడా తండ్రి శక్తికి మించిన ప్రయాణం ఉంది కానీ ఇవన్నీ నువ్వు మాకు సత్యం కాదు ప్రభావ సమస్తంలో అయినా ఉంటే సమస్తం సాధ్యం ప్రభావా పుస్తాలని పౌన్ చెప్పే ప్రభావ నాలో ఉన్నవాడి లోకంలో గొప్పవాడని ప్రభావ నన్ను బలపరచు అని ఎందులోని సమస్తం చేయగలని చెప్పి ప్రభావా తండ్రి మేము సమస్తము చేయగలం ప్రభా నాయన మీరు మాలో ఉంటే ప్రభావ అన్ని పరిస్థితులను చక్కెట్టగలం ప్రభావ ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న సరే అన్ని వాక్కును ఉపయోగించుకంట వారిని తను విషయాన్ని తండ్రి ఎటువంటి అభిషేకం మాకు అనుగ్రహించడం ప్రభావా పుస్తలు ప్రభావ ఎంతో పిరికి వారిని ఆయన కానీ ప్రభావ పరిశుభ్రత్ అభిషేకం పొందుకున్న తర్వాత ప్రభావ ఎంతో ధైర్యంగా ప్రభావ యొక్క స్వార్థను ప్రకటించిన నామం గురించి ప్రకటించినారు ప్రభావి జుమించి సేవ చేసినారు ప్రభా కాబట్టి తండ్రి మాలో ఎటువంటి పిరికితం ఉండకూడదు ప్రభావ దీని గురించి భయపడం ప్రభావ ఎందుకంటే మీరు మాతో ఉన్నారని మాకు నమ్మకం ప్రభావ కాబట్టి తండ్రి మాకు ఎక్కడ భయం లేదు ఎక్కడ దిగులు లేదు ఎక్కడ బెరుకు లేదు ప్రభావ నన్న మీరు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభావ మీరు మమ్మల్ని నడిపించండి నన్న మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభావ తండ్రి నైనా ఇది మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నీ యొక్క స్వరం ద్వారా మాత్రం మాట్లాడినారు ప్రభా అవును ప్రభా ఈ లోకంలో మేము ఉండడానికి వీలు లేదు లోక భాషల వస్తువుల కొరకు లోకం ఆలోచించడానికి నేను వీలేదు ప్రభా ఎందుకంటే నైనా మేము మరణించిన ఈ లోకంలో పర తండ్రి మీ ఎందుకు కూర్చున్న వాళ్ళం ప్రభా కాబట్టి పైన ఉన్న వాటిని వాటి కొరకే ప్రయాసపడాలా మా ప్రాణాలను శరీరాల గురించి కాకుండా ప్రభా నీ యొక్క నిత్య సత్యాన్ని ప్రకటించాలా మా ఆత్మల గురించి చింతించాలా ప్రభా అయినా మీ నిత్య జీవం పొందుకుంటే ముందుకు సాగాల ప్రభా కాబట్టి తండ్రి అటువంటి జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించి అతిథిగానే ముందుకు అందు అదే అదే రీతిగా ముందుకు పోయాలని సహాయపడండి మీ వాక్యాన్ని తండ్రి మా హృదయాలను స్వీకరించి ఆ రీతిగానే తండ్రి వాటిని పాటించి ప్రభావ మీ నామానికి మహమకరంగా జీవించాలని మీ సహాయం దాయించండి ప్రభావ అదే రీతిగా తండ్రి నైనా యశ్వంత్ బాబు యశ్వంత్ బాబా బాబుని బట్టి తండ్రి నైనా ఆయన బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తగ్గినాయి ప్రభావ తండ్రి నైనా ఆయన మీరు ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణ స్వస్థలు అనుగ్రహించండి ప్రభావ తండ్రి ప్లేట్లెట్ కౌంట్ పెరగల ప్రభావ తండ్రి నేను ధ్యావిస్తున్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభావ కుటుంబాన్ని తన్ని మీరు ఆదరించండి సంస్థలను సమకూర్చం ప్రభావ ఏ ఇరుపుల్లో ఇబ్బందులు ఉన్నది తెలియదు ప్రభావ అన్నింటిని మన మీరు సమకూర్చి మీరు సంపూర్ణ స్వస్థను అనుగ్రహించి మంచి ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి సహాయపడమని తన మీ సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండి ఇదిగో ప్రభావా ఈ మధ్యాహ్నాల సమయంలో మీరు మాత్రం మాట్లాడేందుకు మనం హెచ్చరించినందుకు అందరం ప్రభావి మీకు స్థితులు స్తోత్రాలు చర్చించుకోవడం ప్రభావ అని అదే రీతిక ముందుకు పోయేలాగా మాకు సహాయపడమని మీ యొక్క నాత్మ నడిపోతేనే ప్రభావి చిత్తానికి లోబడే ప్రభావి మీ మాటకు లోబడే జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఈ సుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించి పెట్టుకుంటున్నాను త్రీ ప్రార్థించండి పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్వతండ్రి మీకేస్త తొలి స్తోతాలు అర్పించుకుంటున్నాయన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపల్లో భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజ్జలు ఎక్కువలో నిలబెట్టుకున్నారు ప్రభ దివరాలు మమ్మల్ని ఆచి కాపాడన్నారు ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినైనా గొప్ప దేవ ఈ దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలకు పెట్టుకున్నారనైనా మీ కృప కృపను మాకు అనుగరించినారు మీ కృపలు ఏందేమో బ్రతకలేమైనా మీ కృప లేకుంటే మేము లేదు ప్రభావ కానీ అతి దశలనైనా మీ కృప చేత మమ్మల్ని బలపరుతూ దాన్ని మమ్మల్ని ఎంతగానో గొప్ప దేవుడు వేసానికి వందాలు చెల్లిస్తాం నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకే సమర్పించుకోవటం గొప్ప దేవ ఈ యొక్క మధ్యకాల మీ వాక్య మీద మాతో మాట్లాడినారు మమ్మల్ని గొప్ప దేవా నీకు వందాలు చెల్లించడం యొక్క సమాప్తి చెవిలో అంచుకుని వచ్చినమైనా ఎక్కడ చూసిన ప్రభావాత అనే భక్తిహీనత ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుందిగా ప్రభావ క్రైస్తవ సంఘం ఎంత భయంకరంగా ఉంది ప్రభావా అది ప్రభావ అనేక రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా ఆ రీతిగానే ఉంది ప్రభావ కాబట్టి దాన్ని ఎట్లా మేము ఆ వ్యవస్థను మేము మార్చాలా ఏ రీతిగా ప్రభావ మీ సత్యాన్ని ప్రకటించి మీకు ఎంత మేము ఓ ప్రభావ అబద్ధ బోధ ప్రభ అది మనుషుల్లో ప్రభావ ఏతో సహా ప్రభావ అది మనుషుల్లో ఇంక్రీజ్ అయిపోయింది ప్రభావ ఇంత భయంకరంగా ప్రభావ వాళ్ళు దాంట్లో ఆ ఊబులో పడి ఉన్నారు ప్రభావ ఏ రీతిగానే ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మీ బయట తీసుకొని రావాలా ప్రభావ ఇది బహు కష్టతరమైంది అయినా కానీ ప్రభావ మీరు మాకు సహాయకుల ప్రభావ తండ్రి మీరు మమ్మల్ని బలపరిస్తే మేము సమస్తం చేయగలం మేము మీరు బలపరచపోతే మీ లోకంలో మేము ఏం చేయలేం ప్రభావా కాబట్టి మీ బలం మీ శక్తి మాకు అవసరం కాబట్టి నైనా మీకు పశుదాత్మ శక్తి ప్రభ ప్రతి క్షణం మేము పొందుకోవాలా మరోసారి అవి మాకు జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రతి జ్ఞానం ప్రభావ మీ ఆత్మచేత మీద ఆత్మచేతనే శరీరమైన క్రియలు చంపగలం ప్రభావా ఆత్మ ఉంటేనే ప్రభావ శరీరాన్ని జయించగలం ఓ ప్రభావ శరీరకమైన బలహీత నుంచి విజయం పొందగలం ప్రభావ ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఎందుకు ప్రభావ బలహీతలు పడిపోయిందంటే ప్రభావ పరిశుదాత్మ అభిషేకం లేదు సత్యం తెలియదు ప్రభావ ఏ రీతి కలిగింది అందుకు ప్రభావ వాళ్ళు పట్టబడుతున్నారు అబద్ధాన్ని ఆశ్రయించి శరీరాన్ని షేధించుకోలేక ప్రభావ అక్కడే పడినారు ప్రభావ కాబట్టి వాళ్ళు మేము రిలీజ్ చేయాలా ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు అవన్నీ మీ సంఘాన్ని ప్రకటించాలా అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఎంత చెప్పినా కానీ కాదు ప్రభావ అది ప్రకటించి వాళ్ళందరూ మీకు అది మేము చేయాలా ప్రభావ ఎందుకంటే ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఇది అంతకంతకు దిగజారిపోతుంది అంతకంతకు చెడిపోతుంది అనే కాబట్టి ప్రభావ మీ ఉగ్రత రాబోతుంది లోకంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రభావ ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభావ వాళ్ళందరికీ ప్రబం తర్వాత ప్రకటించి వాళ్ళందరినీ ప్రబం చేడిపించాలా ప్రభావ ఎట్లా ప్రకటించాలా ఏ రీతికి పోవాలనేది మీకు నడిపింపు కాబట్టి మేము దానికి సిద్ధపడాలా ప్రభావ ప్రతిక్షణం దివారాతులు మీ వాక్యంలో మేము ధ్యానించాలా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా ప్రభావ మీతో సంభాషించాలా ప్రభావ పరలోకంలో మీతో పడుకోవచ్చు నేను మీరు బయలుపరచబడిన ప్రతి ఒక్కటి ప్రభావ ఈ లోకంలో ఒక చమలు పచ్చుకోవాలా అలాంటి జీవితం మీరు మాకు అనుగరించినందుకు వందాలు చెల్లిస్తున్నమైన గొప్ప దేవన తండీ వ్యసాయానికి వందాలు చెల్లిస్తున్నంత భయంకరమైన కాలం మేము ఉంటున్నాం ప్రభావ అధికమైన ప్రభావ ప్రతి శ్రమలలో ఈ శ్రమలలో ఎవరు కూడా కదిలింపబడకుండా ప్రభావ మేము ఏ స్థితిలో మేము పిలుబడ్డడం ఆ పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రభావ మా పిలుపుని మా ఏర్పాటు నిశ్యం చేసుకోవాలా మరీ జాగ్రత్త ఇది చివరి కాలం బహు కష్టతరమైన కాలం శ్రమలకాలం ఈ శ్రమలో అనేకులు ప్రభావ వాళ్ళు పిలుపుని వాళ్ళు ఉన్నారు అనేకలు శ్రమలుగుండా పోయిన వాళ్ళు ఉన్నారు వాటిని వాళ్ళు చెక్కబట్టే వాళ్ళు ఉన్నారు ప్రభావ కానీ ఇవన్నీ మాకు తప్పవు ప్రభావ అయినా కానీ ప్రభావ మీరే మాకు సాయకులనైనా తండ్రి మోస ఎర్ర సముద్రాన్ని పాయలు చేశండు అధికారం మీరు మెచ్చినారు శక్తి కూడా మీరు మాకు అనుగ్రహించినారు అది మేము అధికారాన్ని వాడినప్పుడే ఆ శక్తి రిలీజ్ అవుతుంది ప్రభావా క్రైస్త సంఘం ప్రభావ ఈ రోజు అది గ్రహించే స్థితి ఉంది అది మీరు మాకు కాబట్టి అది మేము వాడుతున్న మీ మైమ కొరకునైనా అనేకుల ప్రభావ సత్యం బయలుపచ్చబడాలా అనేకలు ప్రభావ ఆ దుష్ట నుంచి ఆ బోధనల నుంచి ఆ శీరకమైన బల నుంచి పొందాలంటే అది ఒకటే సీక్రెట్ ప్రభావ అది వాళ్ళు తెలియదు సంఘానికి రోజు కాబట్టి అది మేము ప్రకటించాల వాళ్ళని ఏ రీతిగా ప్రకటించాలా పసిపిల్లలాగానే ఉన్నారు ప్రభావ పసిపిల్లలకి ఏ రీతిగా మేము చెప్పాలా ప్రభావ మీరే మాకు సహాయపడండి మీ హృదయం మనసు మీ తనుంపు మాకు అనుగరించమని మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించండి వాకెందరూ మాతో మాట్లాడారు ప్రభావా వందాన్ని చలిస్తున్నాను ఎక్కడ కూడా బలహీతం Obrigado. ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభావ మీరు త్వరగా రానిన్నారు ప్రభా కాబట్టి పరిశుద్ధంగా జీవించమన్నారు కాబట్టి మేము ప్రతి క్షణం పరిశుద్ధంగా జీవించాల ప్రభావ వాళ్ళు అపవిత్రత ఉంటే ఇంకేమైనా ఆయాస్కరమైన జీవితం ఉంటే ప్రభావాటిని చూపించమని ప్రధిష్టం ఈ క్షణం వాటిని ఒప్పుకుంటున్నాం అయినా వాటి నుంచి మేము విడుదల ఎందుకంటే ప్రభావ హృదయ అంతరంగంలో అయిన గొప్ప దేవుడు ప్రభావ కాబట్టి ప్రతి దశలో మేము పరిశుద్ధంగా జాగ్రత్తగా జీవించాల ప్రభ మీ కొరకునైనా అలాంటి జీవితం మాకు అనుగరించమని ప్రాధిష్టమైనా కూడా అవిధీతలు పాడుకున్న ప్రభావ ఎన్ని శ్రమలు కూడా పోయినా కానీ మీ నీతిని సత్యాన్ని మేము వదలద్దు ప్రభావ ఎన్ని అవమానాలు పొందినా ఎన్ని చేసినా కానీ ప్రభావ పరిశుద్ధంగా జీవించక మాత్రం మేము వెనక తీయద్దు ప్రభావ ఎందుకంటే ఇవన్నీ తప్ప ఈ లోకంలో కానీ ప్రభావ అంతవరకు సహించి వాడే రక్షింపబండి అన్నారు కాబట్టి చివరి వరకు ప్రభావం రక్షణ ప్రాణికు మేము ఉండాలా అనేకులు మీకు చెంత నడిపించాలా ఆత్మల సంపాదన అనే ముందుకు పోవాలా ప్రభావ శరీరం క్షీణించిపోయినా పర్లేదు ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రభావ ఎందుకంటే ఇది ఆత్మీయ జీవితం కాబట్టి శరీరంతో అవసరం లేదు ప్రభావ కానీ లోకంలో ఆ సత్యం గ్రహించక ప్రభ ఇంకా ప్రభావ శరీరకమైన విధానాలతోనే ప్రభావ మనుషులు ప్రభావ ఆ రీతిగా ఉండి ప్రభ బలహీన కాబట్టి శరీరాన్ని షేధించుకున్నప్పుడే అది ప్రభ వాటి కూడా పరిశోధాత్మ అభిషేకం అవసరం వాటి కూడా రక్షణానుభవం అవసరం ఆత్మ శరీరం జీవం ఈ మూటి కూడా రక్షణాభమం అవసరం ప్రభావ వాటిని షేధించుకున్నప్పుడే ప్రభావ ఆత్మ కంట్రోల్ తీసుకున్నప్పుడే వాటిని బలహీనం చేయడాలు పొందగలం కాబట్టి ప్రభ అది మీరు మాకు బయలుపరిచినారు కాబట్టి ప్రభ అన్నింటి షేదించుకు మేము ముందుకు పోవాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించి బలపరచండి గొప్పదేవా మమ్మల్ని సంపూర్ణ మీరు మార్చమని ఆదిష్టమైన సంపూర్ణకు సాగిపోదంటే పౌలైనా గొప్పది ఒకసారి ఎవరు కూడా సంపూర్ణ కాలేరు కాబట్టి ప్రభ మేము ప్రతి దినం మేము సంపూర్ణం కావాలా ఈ రోజు సంపూర్ణం అయిన ప్రభావ మీ వాక్యం ద్వారా ఇంకా రేపటి దీన్ని ఇంకా సంపూర్ణం కావాలా ప్రతి దినం సంపూర్ణం కావాలా ప్రభావ మీరు తిరిగి వచ్చినప్పుడే సర్వ సంపూర్ణత అప్పుడే మాకు విముక్తి ప్రభావ అప్పటి వరకు మేము ఓ ప్రభ మల్టిఫై అయితేనే ఉండాలి ప్రభావ మీ వాక్యంలో మీ జ్ఞానంలో మీ సేవలు మేము ముందుకు పోతూనే ఉండాలి ప్రభావ కాబట్టి ప్రభ అయినా దుష్టుడు ప్రభావ అనేక విధాలు కూడా అడ్డంకులు చేస్తుంది ప్రభావ అటు అన్నిటి మేము విజయం పొంది ముందుకు పోవాలా ఇవన్నీ మా తప్పు అని చెప్పినారు ప్రభావ జర సముద్రం దాడితే యోధానం వచ్చింది ప్రభావ ఎన్నో వాళ్ళకు అనుభవాలు ఎదురైంది మా సేవలు కూడా అంతే ప్రభావం అందరి జీవితంలో అన్ని ఎదురైతే ఉంటాయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎన్ని వస్తుంటాయి ఏమేమి ఉంటాయి అయినా కానీ ప్రభావ వాటన్నిటి నుంచి ఎట్లా విజయం పొందాలా ఆ పవర్ మీరు మాకు ఇచ్చినారు దాన్ని బట్టి నీకు వందా ప్రభావ మేము జయించుతూ జయించటక మీరు ఈ రెండు వేల మీరు జయిస్తూ జయించటక మీరు బయలుదేరినారు ఆల్రెడీ మేము చూస్తున్నాం పంతొమ్మిది అధ్యాయంలో ప్రభావ ఆయన ఆ సమూహం మిమ్మల్ని ఎంబడిస్తున్న ప్రభావ గురాలతోని ప్రభావ కాబట్టి మీ సమూహమైన మీ బిడలమైన మేము కూడా ప్రభావ ఈ లోకాన్ని జయిస్తూ జయించటక మేము బయలుదేరాలా అనేకులు మంచి ఎంత నడిపించాలి ఎందుకంటే సైతన్ బంధకాలన్న వాళ్ళంత మన బిడల కల్పించాలా మీ రాజ్యానికి మేము కట్టాలా ప్రభావ అలాంటి సేవలు మిమ్మల్ని అందరినీ నడిపించి మీరు ఆకు శధపచ్చుకోమని త్వరలో ఏస క్రీస్తు పరిషత్ నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పరిశుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా లేఖలేని వందనాలు కృతజ్ఞతా స్థుతుల స్తోయ రజ పరిశుద్ర మోహనతుల సర్వశక్తి మంత్ర వందనాలు తండ్రి ములాది దుతులతో కూడిన మోహోనతుల గొప్ప దేవా నీకే స్థూతు తండ్రి దేవా ప్రభా మరి వాక్యం చిత్తప్రభ మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ దేవాయచ ప్రభ అడిగితే ప్రతి ఒక్కటి స్థానం ప్రభా దేవా ఎవ్రీడే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు కావాల ప్రభా ఎవ్రే మాకు పరిశుద్ధాత్మ ఇవ్వండి ప్రభా నీ యొక్క నూతన బలము శక్తిచేత మమ్మల్లని నింపండి ప్రభా ఏసా నీకే స్థూతం నీకే వదనాల తండ్రి దేవాయచ నీ యొక్క ఆత్మలు నడిపించండి ప్రభా దేవాన్ని యొక్క పరిశుద్ధతలు మేము ఉండాలండి ఏసు ప్రభా ఇంకా మాలో ఇంకేదైనా అపవిత్రత ఉంటే ప్రభా తీసివేయండి ప్రభ నీ సన్నిధిలో మేము ఒప్పుకునే దాన్ని వదిలేస్తాం ప్రభా దేవాయప్రభ మాకు చూపించండి ప్రభా ఇంకా మేము మాలో ఇంకా ఏదైనా ఆయకరమైనది ఉంటే ప్రభా తీసిపోయడానికి ప్రభా మరి మేము అడుగుతున్న ప్రభావితున్నాయో ప్రభా బలహీహీతలవి చూపించండి ప్రభావ ని సన్నిధిలో కొట్టుకోండి ప్రభా ఇంకోసారి మేము అలాంటి తప్పులు పడకుండా ప్రభువ ఏసీ పాపం అంటే మేము హసయించుకునే వారి లాగా తండ్రి దేవాయచ ప్రభా మాలో ప్రతి ఒక్క ఆ విధేయతను మీరు తొలగించి ప్రభా మీకు మేము నడుచుకోవాలా ప్రభువ దేవాయచ ప్రభ మరి మీరు పరిశుద్ధతండ్రి మరి మేము కూడా పరిశుద్ధతగా జీవించాలా ప్రభువ దేవాయచ ప్రభ ఎందుకంటే ప్రభా ఈ లోకంలో ప్రభా మరి మీ యొక్క సువాత సత్యమంత శువత ప్రకటించాలి అని అంటే ప్రభా ముఖ్యంగా ప్రభావ మేము కరెక్ట్ గా ఉండాలి ప్రభా దేవ మరి మా జీవితం కరెక్ట్ గా ఉంటేనే ప్రభా అనేక ఆత్మలు రక్షింపబడతాయి ప్రభా దేవ మేమే సరిగా లేకపోతే మరి ఈ కూడా రావు ప్రభా అది ఈ రోజు మేము తెలుసుకున్నాను ప్రభా అందుకే ప్రభా మా ప్రతి కరెక్ట్ గా ఉండాలి ప్రభా ఏసే మా బిహేవియర్లు చేంజెస్ రావాల ప్రభా దేవ మాకు కూడా మారు మనసుని తండ్రి దేవా ఏసే ప్రభా నీ అందు మేము భయం ప్రతి కలిగే జీవితం మాకు దాయి చేయండి ప్రభా ఏసే నీకే స్తౌతం నీకే వదనాలండ్రీ దేవా ఏసే ప్రభావాక్యంలో ప్రభావ ఒక్కొక్క విషయాల చేత ప్రభా మీరు మారుత్యాల చేత మాట్లాడినందుకు నీకు వందనాలి ప్రభా ఏసే మేము మారాల ప్రభా నీ యొక్క సత్యమైన ప్రభా మేము అనేకలకు ప్రకటించాలంటే ప్రభా మాలో వెలిగింపబడాలా ప్రభా ఏసా మేము వెలగాల కూడా వెలిగింపబడాలా అందుకే ప్రభావి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఏసీ అనేక స్తౌతం నీక్య వదనాలు ప్రభా మరి బ్రదర్ బ్రదర్ విషయాలు ప్రార్థిస్తున్న ప్రభావ తనకు బ్లడ్ కౌంటింగ్స్ తక్కువైనా అంట ప్రభావ ఆ బ్లడ్ కాంటింగ్స్ ప్రభావ ఏసుకృష్ణ నామంలో గ్రోత్ కావాల ప్రభా ఏసు ప్రభా ప్రభా ప్రతి ఒక్క నరలో ప్రతి ఒక్క ఎముకల ప్రభావ మీ యొక్క జీవం నీ కుమరించి ప్రభావ ఆ బాబుకు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇచ్చేది తండ్రి దీన్ని యొక్క ఆత్మకార్యం దేవాయప్రభ మరి సాక్షి పిడ్డిగా నిలబెట్టుకోండి ప్రభావ నీ నామానికి మర్మతి తెచ్చుకుని ప్రభావ దేవాస ప్రభావ మరి ఆ బాబు చుట్టు ప్రభా నీ యొక్క రెక్కలు నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకుని ప్రభా నీకే స్తౌతం నీకేమన్నా అదండి దేవాయచు ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్ ని అందరినీ దీవించి ఆశ్వం నింపండి ప్రభావ దేవాయప్రభ ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించండి ప్రభావ నీ సేవలు వాడుకోండి ప్రభావ దేవాయ ప్రభా మరి మేము కూడా ప్రభా అన్యుల కోసం ప్రభా మేము ప్రయాసపడుతున్నాం ప్రభా అక్కడ నీ యొక్క ఆత్మకార్యం జరిగించే ప్రభా నీ నామ్మకి మేమ తెచ్చుకో ప్రభా ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి ప్రభా ఏ ఆత్మ నశించుకోవద్దు ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ నీదే ప్రభా ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభా కాబట్టి ప్రతి ఒక్క ఆత్మల కోసం ప్రభా మేము కన్నీటి ప్రాధాన్యాలి ప్రభా సంతోషించి ఆనందించి ప్రభా నీలో ప్రభా ఎల్లప్పుడూ మేము ప్రభు అందు మేము ఆనందించాల ప్రభా ఆ విధంగా మేము ఉండాలి ప్రభా దేవా ఎప్పుడు కూడా ప్రభా హృదయాన్ని మేము సంతోష పెట్టే ఉండాలి ప్రభా కానీ దుఃఖించే వారి మేము ఉండదు ప్రభా దేవా ఏ ప్రభ మరి హృదయాన్ని ప్రభా మేము గెలుచుకోవాలి ప్రభ ఏచు ప్రభా మీరు మా వాసం కండి ప్రభ ఏసీ అనిక స్తౌతం నీకే వదలాలి తండ్రి దేవాయచు ప్రభా అన్ని విధాలలో కూడా ప్రభా యొక్క అస్తం మాకు తోడించి నడిపించాను దేవాని యొక్క పరిశుద్ధిలో మమ్మల్ని ముద్రించి పెట్టాలని ప్రభా నీ యొక్క అక్కడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏచప్పుడు సినిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి అవుతుందరీర్వాదం మన ప్రభు అయిన యుశుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడం గాక ఆమెన్